శవం పుభు ప్రసన్నవదనం ధ్యాసవి విఘ్నోపశంట అగజాన పద్మాజానంత ఉపాత్స్మహే వాగీషాద్యాస్ మనసర్వానా ఉపక్రమే యతృశ్యం నమామి గజానం శరదిందు వికాశీమందకాశాం పురదిందీవరలోచనామం అరవిందన సుందర అరవిందాసనసుందరిసే శ్రీరామచంద్రకాశ్రి పరిజాక సమస్తకళ్యాణగుణాభిరా సీతముఖాంభూరుచరీక నిరంతరం మంగళమాతనోతు గురుర్బ్రహ్మా గురుణు గురు వహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ tat Shri Guruvyo namaha namaha హరి హి ఓంసత్ శ్రీ గురు దివ్యాత్మ స్వరూపులరా తల్లులరా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మ అనసూయమ్మ తల్లికి ku మిగిలిన సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాద పద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ నిన్నటి రోజున ఈ శ్రీమద్ భారత గాధ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో ధృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు జన్మించారు అంతే కదండి వారి వారి జనన విశేషాలు ఏ కారణంచేత జన్మించారు ఎప్పుడైతే ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అవతరించడానికి నిర్ణయించుకున్నారో బ్రహ్మదేవుడు దేవలోకంలో ఉండేటువంటి వారిని గంధర్వలోకంలో ఉండేటువంటి వారిని భూలోకంలో జన్మించవలసిందిగా ఆదేశించాడు అలా వచ్చినటువంటి వాడే ఈ ధృతురాష్ట్రుడు కూడా గంధర్వలోకం నుంచి వచ్చినవాడు అరిష్టాయాస్తు యత్పుత్ర హంస అరిష్టుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వరాజు యొక్క కొడుకు హంసుడు ఆ హంసుడు అనబడేవాడే భూమిం ఉత్పయా ధృతరాష్ట్రం ఆఖ్యాత భూమి మీద ధృతరాష్ట్రుడు అనే పేరుతో అవతరించాడు పాండురాజు ఎలా వచ్చాడండి ఈ పాండురాజు కూడా యక్షలోకం నుంచి వచ్చినటువంటి వాడు నిమ్నాయాస్తు తథైవ రూపేణ భూమింపాలయ్య పాండు రాజ్యాం ఆఖ్యాత అన్నారు సరిగ్గా వినబడుతుందా అండి ఈ పూట అక్కడ వేసుకుందాం అనుకున్నాం కానీ ముందు వేసేశారు కదా కానివ్వండి అని ఇక్కడే కూర్చున్నాం పాండురాజు యక్షలోకం నుంచి ఆవిర్భవించాడు ఒక గంధర్వుడు ఒక యక్షుడు ద్వాపరయుగంలో భూమి మీద అన్నదమ్ములుగా ఆవిర్భవించారు మరి విదురుని సంగతేమండి మాండవ్యుడు అనేటువంటి మహర్షి మౌనవ్రతంతో దివ్యమైనటువంటి తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేస్తున్నటువంటి అరణ్యానికి దగ్గరగా ఉన్న గ్రామంలో రాజద్రవ్యాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఇతడు తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమానికి వచ్చి తలదాచుకున్నారు ఆ దొంగలను అనుసరించి వచ్చినటువంటి భటులు ఆ దొంగలను పట్టుకున్నారు రాజద్రవ్యాన్ని కూడా పట్టుకున్నారు దొంగలతో పాటు మౌనంగా ఉండి అక్కడ దీక్షలో ఉన్న మాండవ్యుని కూడా తీసుకుని వెళ్ళారు ఎంత అడిగినా మాండవ్యుడు ఏ సమాధానం చెప్పలేదు చెప్పకపోవడానికి కారణం ఏమంటే అతని మౌనవ్రతం అంతే తప్ప వేరే కారణం లేదు ఆ మౌన చేత ఏమీ మాట్లాడకపోవడం చేత ఆ దొరికిన దొంగలకు మాత్రం మరణదండన విధించాడు ఇతడికి మాత్రం శూలనిరూపణ అనేటువంటి శిక్ష వేశాడు ఈ శూల నిరూపణ అనే శిక్ష ఎలా ఉంటుంది అంటే ఓ శూలాన్ని నేల మీద పాచి పాతి దానిపైన కూర్చుండబెట్టి క్రిందికి లాగుతారు దివ్యమైనటువంటి తపస్సు చేసినటువంటి మాండవ్యుడు ప్రాణాలతోనే ఉన్నాడు అంతేగాని మరణించలా ఎంతకాలమైనా అతను మరణించకపోవడం చేత నేను చాలా తప్పు చేశాను ఇతడికి ఏమీ తెలియదు ఓ మహానుభావుడు తపస్సు చేస్తున్నవాడు కనుక తప్పును మన్నించవయ్యా లెంపలు వేసుకుని ఆ శూలం నుండి అతన్ని తప్పించారు అర్థమవుతుందండి శూలము నుండి తప్పించిన సందర్భములో ఆ శూలము యొక్క మనభాగము ఆయన శరీరంలోనే ఉండిపోయింది అందువల్ల ఈ మాండవ్యుని అణీ మాండవ్యుడు అని పిలిచేవాళ్ళు ఆ తరువాత చూలము యొక్క మొనను శరీరము లోపల కలిగిన వాడు గనుక అణి మాండవ్యుడు అని పిలిచేవారు రాజుని ఏమీ అనలేదు మాండవ్యుడు నీ తప్పేం లేదయ్యా నేను ఎవరిని కనుక్కోవాలో వాళ్ళని కనుక్కుంటానన్నాడు సరాసర సమవర్తి దగ్గరకు వెళ్ళాడు మాండవ్యుడు ఏమయ్యా నాకు ఈ శిక్ష ఎందుకు వేశావు చిన్నతనంలో తూనీగలను సూదులకు పుచ్చి ఆడుకున్నావు ఆ కారణం చేత ఈ శిక్ష నీకు వేయవలసి వచ్చింది అన్నాడు ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఏమి అంటే ఈ లోకంలో మనం అనుభవించే కష్టాలన్నీ కూడా ఒకవేళ రోగంచేత కష్టం వచ్చిన వాక్యంగా ఉండేటువంటి మానవుల వల్ల కష్టం కలిగిన ఏదైనా తప్పు చేయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు మనకు శిక్ష వేసినా ఈ శిక్షలన్నీ కూడా యమధర్మరాజు ద్వారా అనుమతింపబడి జరిగేవే తప్ప సామాన్య మానవులు కలిగించేవి కాదు కనుకనే కదా మాండవ్యుడు వెళ్ళి అక్కడ అడిగింది ఇక్కడ రాజునేవన్లా న్యాయంగా శిక్ష వేసింది ఎవరు రాజే వేశాడు శిక్ష రాజుని అడగాలి కానీ మాండవ్యుడు ఎవరిని అడిగాడు యమధర్మరాజుని అడిగాడు ఎందుకు వేసావయ్యాయి శిక్ష కారణం ఏమంటే అతడు అనుమతి ఇస్తే తప్ప ఏ రకమైన శిక్ష వేయాలి అనే సంకల్పం చేస్తే తప్ప ఆ సంకల్పం ఇక్కడ ఉండేటువంటి మానవునకు కలిగే అవకాశం లేదు మనం ఎన్ని సెక్షన్లు రాసుకున్నా ఎన్ని నెంబర్లు చూసుకున్నా ఆ జడ్జి గారు ఎన్ని పేజీలు తిప్పినా పూర్వపు కేసులలో ఉండేటువంటి న్యాయ నిర్ణయం ఎట్లా ఉన్నది అని పరిశీలించినా ఏది చేసినప్పటికీ సంకల్పం చేసేది మాత్రం ఎవరయ్యా అంటే అర్థమవుతోంది కదండి ఆ యమధర్మరాజు యొక్క సంకల్పం చేతనే ఇంత శిక్ష పడింది ఇంత బాగున్నదా మాండవ్యుడేమన్నాడు రెండు మాటలు చెప్పాడండి స్వప్న దరిశయ్యే శిశూనా సర్వై పాపై అథవా మాతృపితృయో అభివర్ధ అభియోగం వర్ధతే అన్నాడు ఏమిటి దీని భావం పసితనంలో చేసినటువంటి పాపములు వాటి యొక్క ఫలితాలను ఎప్పుడు అనుభవించాలి అంటే పసితనం తెలియని స్థితి కనుక స్వప్నంలో అనుభవించాలి లేదా దానికి తగినటువంటి శిక్షను తల్లిదండ్రులకు వెయ్యాలి ఎందుకంటే తల్లిదండ్రులు కదా వాడిని జాగ్రత్తగా చూడవలసింది చిన్నతనంలో తూనీ గలను పట్టుకునే ఆడుకున్నాడు ఉరే అట్లా ఆడకూడదురా తప్పురా అని ఎవరు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళు చేసిన దోషం కనుక ఎవరు అనుభవించాలి న్యాయంగా తల్లిదండ్రులు అనుభవించాలి లేదా స్వప్న అవస్థలో అనుభవించాలి స్వప్నావస్థలో అనుభవించడానికి కారణమేమిటి మళ్ళీ దానికి సమాధానం చెప్పాడు వ్యాసుడు ప్రతి జీవుడికి మూడు శరీరాలు ఉన్నాయి స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము ఈ సూక్ష్మదేహము అనేటువంటిది సాక్షి ఇంకా వేరే ఏ పని చేయదు అన్నీ చూస్తూ ఉంటుందంటే ఫలానాది చూశాడు ఫలానాది చేశాడు ఫలానా మాట అన్నాడు ఇవన్నీ ఆ యమధర్మరాజు చిత్రగుప్తుడు అడిగితే సాక్ష్యం చెప్పేది ఎవరయ్యా అంటే సూక్ష్మదేహమే చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవించేదేదయ్యా అంటే కారణదేహం కర్మలను చేసేది ఎవరయ్యా అంటే స్థూల దేహం ఈ మూడింటికి అనుసంధానమైనటువంటి తంతు ఒకటి ఉన్నది ఓ దారం అది అనుసంధానం చేస్తూ ఉంటుంది మూడింటిని అర్థమవుతుంది కదండి అయితే ఈ కారణ దేహం అక్కడికి వెళ్ళినప్పుడు సూక్ష్మదేహమే కదా సాక్ష్యం చెప్పవలసింది కనుక అది చూడాలన్నా అక్కర్లేదా స్వప్నావస్థలో ఉండేటువంటి దృశ్యాలను చూచేది ఎవరయ్యా అంటే సూక్ష్మదేహం అందువల్ల ఎవరు అనుభవించాలి అంటే స్వప్నంలో అనుభవించాలి లేదా తల్లిదండ్రులు అనుభవించాలి అని చెప్పారు అయ్యా జయగోపాలకృష్ణ భగవాను కీ స్వప్నావస్థలో అనుభవించాలి దండ లేకపోయినా పర్వాలేదండి దాని గురించి ఏం మనం ఇబ్బంది పడవలసిన పనుల పాపం ఆ తల్లు ఓ బొక్కిన పెట్టుకుని దరిదాపుగా నాలుగు గంటల పాటు వాళ్ళు ఆ పూలు కోస్తున్నారు ఈ పూలు చాలా సంతోషం చాలా అదృష్టం అటువంటిదైతే రోజూ వేయండి ఎందుకంటే అమ్మవారికి వేసింది కదా అదృష్టవంతుణ్ణి కనుక దివ్యాత్మ స్వరూపులరా పాపం వాళ్ళు కోసి కోసి అవి మాలగడితే అవి మనం ఏదో కొనుక్కొచ్చి వీళ్ళు మెడలో వేద్దాం అనుకునే కన్నా అమ్మవారి మెడలో వేయటం ఇంకా మంచిది కదా అని నా ఉద్దేశం వేసింది వేశారు కనుక చాలా అదృష్టం భగవంతుని మెడలోంచి వచ్చింది సాక్షాత్తు లలిత పరా భట్టారిక కనుక దివ్యాత్మస్వరూపులరా హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ హర కనుక స్వప్నావస్థలో వచ్చేటువంటి దృశ్యాలను అన్నిటినీ చూచేది ఎవరు అంటే సూక్ష్మదేహం అందువల్ల నీవు వేసేటువంటి శిక్ష స్వప్నంలో ఉండగా వేయాలి లేదా నా తల్లిదండ్రులకు వేయాలి నాకే ఈ శిక్ష వేశావు కనుక మీ అనుమానం ఏంటో నన్నే అడగండి అవును వస్తున్నా అక్కడికి వస్తున్నా అయితే ఈ స్వప్నావస్థలో శిక్ష వేయాలి లేదా తల్లిదండ్రులకు వేయాలి నాకే నువ్వు శిక్ష ఎట్లా వేశావయ్యా ధర్మాన్ని తప్పావు కనుక నీతిమంతుడవై ధర్మయుతుడవై చండాలయోనియందు భూలోకంలో జన్మిస్తావుగాక అని ఈ మాండవ్యుడు యమధర్మరాజుకు శాపం పెట్టాడంటే ఎప్పుడైతే ఆ శాపం పెట్టాడో ఆ శాపాన్ని అనుసరించి ఆ యమధర్మరాజే విధురునిగా జన్మించాడు పాంసనవుడు అని అసలు పేరు విదురుడు ఏతద్విదు ప్రవర్తయువ విధుర నీతివంతమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు గనుక విదురుడు అన్నారు అసలు తల్లిపెట్టిన పేరు పాంసనవుడు అని తల్లిపెట్టింది అయితే ఇప్పుడు మీకు కలిగిన సందేహం తీరుస్తున్నామండి ఈ స్థూల దేహం సూక్ష్మదేహం కారణదేహం ఈ మూడింటిని కలిపేటువంటి తంతువు ఏదైతే ఉన్నదో దాన్నే కర్మ అంటారండి మనం చేసేటువంటి కర్మ ఈ మూడింటిని కలుపుతుంది కర్మను ఆచరించేది శరీరం ఈ స్థూల దేహం దాన్ని అనుభవించేది కారణదేహం సాక్షి ఎవరయ్యా అంటే సూక్ష్మదేహం ఈ మూడింటికి అనుసంధానమైనది ఏది అంటే మన చేత కర్మ ఆ కర్మయే తంతువుగా ఉండి మూడింటిని కలుపుతుంది అక్కడ ఉండేటువంటి దాన్ని ముగ్గురు పంచుకుంటారు మూడు దేహాలు కూడా కనుక ఈ అణి మాండవ్యుడే ఆ మాండవ్యుని శాపంచేత యమధర్మరాజు విధుడుగా జన్మించాడు చాలా దివ్యమైనటువంటి అనుభవం ఈ ధృతరాష్ట్రుడు పెరిగి పెద్దవాడైన తర్వాత శుబలుడు గాంధార దేశపుడు రాజు ఆ శుబలుని కూతురే గాంధారి గాంధార దేశపు రాజు కూతురు గనుక ఆవిడ్ని గాంధారి అన్నారు తల్లిదండ్రులు పెట్టిన పేరు సౌమ్య లత ఆ గాంధారి అసలు పేరు ఏమిటండి సౌమ్య లత చాలా దివ్యమైనటువంటి పేరు లత అంటే తెగనిధి అని అర్థం ఎటువంటి తెగని స్థితి కలిగింది అంటే సౌమ్యత్వంలో తెగని స్థితిని కలిగింది అఖండమైనటువంటి స్థితి తెగని స్థితి అంటే అసలు ఆవిడ పేరు సౌమ్య లత ఆవిడే గాంధారి గాంధార దేశపు రాజకుమార్తె కనుక ఆమెకు గాంధారి అనే పేరు వచ్చింది అయితే ఈ గాంధారిని ఇచ్చి వివాహం చేశారా విచిత్రమేమంటే అంటున్నాడండి నా విధిం గ్రసతే ప్రజ్ఞాం ప్రజ్ఞాభవిష్యతి నోచే ఏమిటి దీని భావం వివాహం అయిపోయిన తరువాత వరకు అతడు అంతుడు అన్న సంగతి గాంధారికి తెలియదు అంటే అర్థం ఏమిటండి అప్పటిదాకా ధృతరాష్ట్రుడిని ఆవిడ చూడలేదు ఆవిడ్ని ధృతరాష్ట్రుడు చూడలేదు వెళ్ళినా చూసే అవకాశం వాడికి లేదు ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆవిడ చూసేదేమో ఏమండి ఒకరిని ఒకరు చూసుకోలేదు పెద్దలు నిర్ణయించారు అది ద్వాపర యుగం కదా కలియుగంలోనే ఒకనొకప్పుడు అటువంటివి జరిగేవి ద్వాపర యుగంలో జరగకుండా ఉంటాయా కనుక ఆ పిల్లను పిల్లవాడు చూడలేదు పిల్లవాడిని పిల్లలు చూడలేదు నిర్ణయించారు వివాహం అయిపోయింది అయిపోయిన తర్వాత అతడు అంధుడు అని తెలిసింది తెలిసిన తరువాత ఆవిడేం నా భర్త చేత చూడబడని లోకాన్ని నేను కూడా చూడను అనే ఉద్దేశంతో కళ్ళకు గంతలు కట్టుకున్నదని ఒక పట్టీ వేసుకున్నాడు ఎప్పటిదాకా ఆమరణ మరణించేంత వరకు కూడా ఏదో ఒకప్పుడు కట్టుకుంటాను ఒకప్పుడు కట్టుకోను అని అనకుండా ఆ మరణించేంత వరకు కూడా ఆవిడ కండ్లకు కట్టినటువంటి గంతలు తీయలేదు అంత దృఢంగా ఉన్నది కేవలం భర్త చూడని లోకాన్ని తాను కూడా చూడను అని చెప్పేటువంటి దివ్యమైన పాతివ్రత్య మహిమ కలిగినటువంటి దాడు ఈ పురాణాలన్నీ మగవాళ్ళే రాశారయ్యా అందుకనే ఆడవాళ్ళకే ఇటువంటివన్నీ చెబుతున్నారు భర్త చూడని లోకాన్ని ఆవిడ కూడా చూడకూడదనేమైనా ఉన్నదా నా కనులు నీవిగా చేసుకొని చూడు అని ఓ ఆధునిక కవి రాశాడు కనుక తప్పే ఉన్నది ఆవిడ చెయ్యి పట్టుకుని అతన్ని నడిపించవచ్చు కదా అప్పుడు ఆవిడ పతివ్రత కాదా అని కూడా ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే భారతం సందేహాలు సమాధానాలు అని ఓ పెద్ద పుస్తకం ఉన్నదండి భారతం కన్నా పెద్దగా ఉన్నది అంటే సందేహాలు ఎన్ని ఉన్నాయో పరిశీలన చేయండి ఈలా ఉంటుంది ఆ పుస్తకం భారతం సందేహాలు సమాధానం దాంట్లో ఈ ప్రశ్న వేశారు ఖచ్చితంగా ఎందుకు ఆవిడ చూడకుండా ఉండాలి ఏమిటి పాతివృత్యం ఇందులో ఉన్నది లోకము ఎప్పుడూ కూడా మోహపూరితమైనదండి లోకమంతా కూడా ఎటువంటిది మోహపూరితమైన తన భర్త చూడని లోకాన్ని తాను చూస్తే భర్తను అతిక్రమించేటువంటి మోహం కనుక కలిగినట్లయితే త్వరగా చెడిపోయేది ఎవరయ్యా అంటే ఉన్న రెండు జాతులలో స్త్రీ జాతి అండి పురుషుడు అంత తొందరగా చెడిపోయేటువంటి అవకాశం లేదు ఎందువల్ల స్త్రీలంతా తొందరగా చెడిపోతారయ్యా బలహీన మానసికం అని ఎదుర్వేద మంత్రం చెబుతున్నారు స్త్రీ యొక్క మనస్సు చాలా బలహీనమైనది బలం కలిగినది కాదు అందుకనే వాళ్ళకు తొందరగా దుఃఖం వస్తుంది మగవాడు వీడుతో పండరాయి కనీసం కళ్ళ నీళ్లుగూడరావు వీడికి అనుకుంటూ ఉంటారు కారణం ఏమంటే వాడి మనస్సు కొంత బలమైనది స్త్రీ యొక్క బలహీనమైనది ఆ కారణం చేత బలహీనమైన మనస్సు చేత మోహూరితమైన లోకాన్ని దర్శించినట్లయితే త్వరగా మోహం కలిగే అవకాశం ఉన్నది కనుక ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ మోహపు పరవశంలోకి తాను దిగపడకూడదు అనే ఉద్దేశంతోనే కళ్లకు గంతలు కట్టుకున్నారు అంత దివ్యమైనటువంటి పాతివృక్షం చాలా గొప్ప ఇళ్ళాలు ఆవిడ అంతకన్నా సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే శించిందంటే సామాన్యమైన విషయం అండి కృష్ణ పరమాత్మను చెప్పించింది మనం ఎప్పుడు చెప్పుకుంటాం అనే విషయం అంటే ఇరవై నాలుగో చివరి రోజున చెప్పుకుంటాం చెప్పించింది కనుక చాలా దివ్యమైనటువంటి తత్వం కలిగింది గాంధారి ఇక పాండురాజు కుంతి భోజుని యొక్క కుమార్తె ఎవరున్నటువంటి కుంతిదేవి అట్లాగే మద్రదేశపుపు రాజ కుమార్తె ఆమెను కూడా ఇచ్చి వివాహం చేశారు పాండురాజుకు ఇద్దరు భార్యలు ధృతరాష్ట్రుడేమీ తక్కువ తినలేదండి ధృతరాష్ట్రునికి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు తెలుసా తెలియదా చెప్పండి అయ్యో ఒక వైశ్యకాంతతో వివాహమైంది ఆ వైశ్యకాంత కొడుకే సుషేణుడు అనబడేవాడు ఈ వంద మంది కొడుకులే కాక ప్రత్యేకించి ఇంకో కొడుకు ఉన్నాడు యుద్ధరంగంలో వాడు మరణించలా గాంధారి కొడుకులు మాత్రమే మరణించారు సరే వాడు ఎందుకు మరణించలేదు అవన్నీ తర్వాత వస్తాయి మనకు ఓ వైశ్యకాంతతో కూడా అతనికి వివాహమైంది ధృతరాష్ట్రుని కూడా ఇద్దరు భార్యలే విధులకు మాత్రం ఒక్క భార్య ఆవిడ ఎవరయ్యా ఆవి కూడా దాసీ తనయ్య ఒక దాసీ దాని పుత్రిక భీష్ముడు అన్ని రకాలుగాను జాగ్రత్త పడ్డాడు భీష్మునికి తెలియకుండా ధృతరాత్రుడు వైశ్యకాంతను వివాహం చేసుకుని వస్తే కాదు అనలేక ఇంట ఉంచాడు భీష్ముడు కారణమేమంటే అల్లరి కాకూడదు అనే ఉద్దేశంతో ఆమె కూడా రాచరికపు మర్యాదలతోనే గడుపుతున్నది ఆ స్థానంలో ఇప్పుడు రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి అందహ న కృత్య ఇవ పరిపాలన గుడ్డివాడు ఒక గుడ్డివాడే కాదు వికలాంగుడైనటువంటి వాడు ఎవడూ పరిపాలించడానికి వీర్లేదు ఎందుకనయ్యా పరిపాలిస్తే వచ్చే నష్టం ఏమున్నది నావిష్ పృథివీ పతిహి విష్ణువు యొక్క అంశ కలిగినటువంటి వాడు మాత్రమే రాజ్య పరిపాలన చేయగలడు చేస్తాడు ఆ విష్ణువు వికలాంగుడై ఉంటాడా ఒకవేళ ఉంటే వాడిని విష్ణువు అంటం కష్టం కదా ఎందుకంటే సర్వలక్షణ లక్ష షణ్ణాం ఇది భగ ఇగి భగ ఇటీర అని చెప్పింది ఆరు లక్షణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు ఆ భగవంతుడే విష్ణువు ఈ ఆరు లక్షణాల్లో వాడు వికలాంగుడు అంటే ఒక లక్షణం లోపించినట్టే ఆ కారణం చేత ఇతడు పృథివీపతి అవ్వడానికి వీలు లేదు ఈ మాట వ్యాసునకు సత్యవతి ఏనాడో చెప్పింది వ్యాస భగవానుడు పెద్ద కోడలికి వరం ఇచ్చే రోజునే చెప్పింది అమ్మాయి ఇలా జరిగింది అంటే మన వాళ్ళు రాజ్యానికి పనికిరాడు కదరా ఇంకొక ఆవిడికి ఓ కుమారుణ్ణి ప్రసాదించమని అడిగింది మూడు రోజులు ఉంటానన్నాడు కనుక అయిపోయింది ఇప్పుడు రాజ్యానికి ఎవరు వచ్చారు అంటే పాండురాజు వచ్చాడు పాండురాజు కూడా ఇద్దరు భార్యలు ధర్మాత్మ సత్యశీల వ్యసనోపయుక్త అని ఓ పదం చెప్పారు వ్యాసుడు ఈ పాండురాజు ఎటువంటి వాడు అంటే ధర్మశీలుడు సత్యసంధుడు ఇంతేకాక అతనికి ఒక వ్యసనం కూడా ఉన్నదిట ఏమిటా వ్యసనము అంటే వేట మృగయా వినోదం అది వ్యసనం అతనికి ఆ వ్యసనం చేత ఎప్పుడూ అరణ్యాల్లోనే ఉంటూ ఉండేవాడు ఎక్కువగా వేటాడటం అంటే చాలా ఇష్టం అర్థమైందండి ఆ గుర్రపందాలు ఆడేవాళ్ళు ఎక్కడుంటారు అక్కడే ఉంటారు జూతమాడేవాడు ఎక్కడ ఉంటాడు జూత గృహంలోనే ఉంటాడు వాడంత తేలిగ్గా వదిలిపెడతాడా మృత్యటికం అని ఓ నాటకం ఉన్నది సూద్రకుడనే కవి రచించాడు అందులో ఒకడు జూతమాడటం బాగా అలవాడు వాడికి వాడి దగ్గరే డబ్బులు లేవు అయినా సరే జూత గృహానికి వెళ్ళి ఆ జూత గృహాన్ని నడిపే వాడి దగ్గరే అప్పు తీసుకుంటాడు మొత్తం పోగొట్టుకుంటాడు నా డబ్బులు నా ఇవ్వవయ్యా అని వాడు వచ్చి వీడితో పోట్లాడాడు పోట్లాడటమే కాకుండా కొట్లాట వరకు వచ్చింది చెత్త చివరికి పిడికిలు బిగించి ముక్కు మీద పుచ్చాడు వాడు ఆ ముక్కు రెండాన్ని ఎత్తులు కారుతుంది ముక్కు నుంచి ఇక వాడు అక్కడ ఉండకుండా పరుగు పెట్టాడు వాడు ఎటు పరుగు పెడితే అటు పరుగు పెట్టాడు ఈ డబ్బులు అప్పించినవాడు చెత్త చివరికి వాడు ఏం చేశాడో తెలుసా అండి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు అర్థమవుతుందా మీకు వెనక్కి తిరిగి నడవడం మొదలు పెట్టాడు వాడి ఉద్దేశం ఏమిటి పాదాలు ఇటువైపు కనుక ఉంటే వాడు అడ్డు పెడతాడు పాదాలు అటువైపు ఉంటే అడ్డు వస్తాడు అందువల్ల వెనక్కి తిరిగి నడిచాడు ఓ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు ఆ దేవాలయంలో విగ్రహం లేదు తాను విగ్రహంలాగా కూర్చున్నాడు వాడి డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ అప్పించిన ఏం చేశాడు ఇక్కడ దాకా వచ్చేటప్పటికి పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి వెనక్కి తిరిగి నడిచుంటాడు అని ఊహించాడు వాడు ఈ పాదాలు ఎక్కడ దాకా వెళ్ళినాయి ఆ గుడి దాకా వెళ్ళినాయి గుడి లోపలికి వెళ్తే విగ్రహం ఉన్నది అక్కడ ఎవరూ లేరు ఆ విగ్రహం మీదే చెయ్యి వేశాడు చుట్టూ తిరిగాడు అయినా వాడికేం తెలియలా విగ్రహంగా కూర్చున్నది ఎవరు వాడే కూర్చున్నాడు చిత్తదివరికి ఎట్లా కాదు వాడు ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు వాడిని బయటకు లాగాలి అంటే ఏం చెయ్యాలి ఇక్కడ కూర్చుని చూదం ఆడాలి అది లెక్క వేసుకున్నాడు వాడు ఎదుట మనిషి లేకుండానే ఒకడు ఉన్నాడు అనుకుని వీడు ఆటం మొదలుపెట్టాడు నీది అంటే పందము నీది అని వాళ్ళిద్దరు వాదనకి వచ్చినట్టుగా నటిస్తున్నాడు ఈ కూర్చున్న వాడికి ప్రాణాలు పెరపెరలాడుతున్నాయి ఆ ముక్కలు చూసేటప్పటికి వాడు విగ్రహంలాగా కూర్చున్నాడు ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు చిట్ట చివరికి నోరు తెరిచాడు వాడిది కాదు నీది కాదు పందెం నాది అన్నాడు ఊరికార్రా నువ్వు అని కొట్టుకున్నాడు ఆ వ్యసనం అనేది ఎంత ప్రమాదకరమైందో చూడండి ఈ వేటాడడం కూడా అంతే నిరంతరం ఎక్కడుండేవాడు అంటే అరణ్యాల్లోనే ఉండేవాడు ఆ వెళ్ళేవాడు కూడా ఒంటరిగా వెళ్లకుండా భార్యలని ఇద్దరిని తీసుకుని వెడుతూ ఉండేవాడు ఎక్కువ కాలం అక్కడే గడపవలసి వచ్చేది కనుక ఆ పరిస్థితుల్లో అన్నగారికే రాజ్యాధికారం ఇచ్చి పరిపాలనా విషయం కానీ రాజ్యాలను చేయించేటువంటి విషయం కానీ తన రాజ్యము యొక్క రక్షణ భారం కానీ ఇవన్నీ కూడా పాండు రాజే చూసేవాడు కానీ రాజ్యాధికారం మాత్రం ఎవరికి ఇచ్చేవాడు రాజ్యదండం మాత్రం ధృతరాష్ట్రుని చేతుల్లోనే ఉండేది సింహాసనం మీద ధృతరాష్ట్రుడే కూర్చునేవాడు పని అంతా ఎవరు చేసేవారయ్యా అంటే పాండురాజు చేసేవాడు కారణం ఏమిటయ్యా అంటే కేవలం పాండురాజు యొక్క మంచితనం అని చెప్పారు ఆ మంచితనం చేతనే ధృతురాశ్రుని ఎక్కడ కూర్చోబెట్టారు ఈ పరిస్థితి ఇలా నడుస్తూ ఉండగా పాండురాజు మృగయా వినోద వ్యసన పరుడు అని చెప్పుకున్నాం ఒకానొక సమయంలో వేటాడుతూ ఉండగా ఒక రోజున కనీసం ఒక్క చింక కూడా దొరకలేదడు ఆ పాండురాజుకు తన మీద తనకే ఆగ్రహం కలిగిందట ఇవాళ ఒక్కటి కూడా దొరకలేదు ఎవరిని వేటాడాలి ఎలా వేటాడాలి ఆలోచన చేస్తున్నాడు ఆ సమయంలో హరిణమిథునం కంటబడింది ఆ మిథునము కూడా ఏ స్థితిలో ఉన్నది అంటే కామవశ స్థితిలో ఉన్నది హరిణమిథునం ఆ స్థితిలో ఉన్న హరిణములను చూశాడు ఇప్పటిదాకా నాకు ఒక్కటి కూడా దొరకలేదు కదా అని ఆకరణాంతం బాణాన్ని సంధించి ఆ మిథునాన్ని కూర్చాడు ఆ మిథునము ఎవరయ్యా అంటే ఒకనొక ఋషి ఆయన తన భార్యను కూడా చింకగా మార్చి తాను చింకగా మారి కామవశుడై పరవశిస్తున్నాడు ఆ స్థితిలో ఉండగా ఇతడు బాణం వేశాడు ఎప్పుడైతే బాణం వేశాడో ఆ మునీశ్వరుడు తన నిజరూపాన్ని పొంది ఓరి దుర్మార్ శాస్త్రం ఏం చెప్పింది ఓ ధర్మం చెప్పిందండి ఎవరి పట్ల బాణమును సంధించకూడదు అనేటువంటిది ఓ ధర్మం ఉన్నది యుద్ధ నీతి అదే వేట కూడా అనుసంధానం అవుతుంది ఏమిటా యుద్ధనీతి తిరోముఖగా యుద్ధ భూమి వెనుకకు యుద్ధ వెనుకకు తిరిగిన జోలికి వెళ్ళరాదు స్త్రీణ శిశూనాం వృద్ధాత్ అపి స్త్రీలతో యుద్ధం చేయకూడదు వృద్ధులతో యుద్ధం చేయకూడదు శిశూనాం క్లీప క్లీపుడు అంటే అటు పురుషుడు ఇటు స్త్రీ కానటువంటి వాడు వాడితో యుద్ధం చేయకూడదు ఆర్తాయతి విధివత్వ యుద్ధం చేసే సమయంలో వాడి చేతిలో ఆయుధాలు ఉన్నప్పటికీ నన్ను కాపాడవయ్యా అని అన్నప్పుడు వాడి మీద యుద్ధాన్ని చేయకూడదు అంతేకాదు మిథున యోగ్యత కలిసి ఉన్నటువంటి వారి జోలికి వెళ్ళకూడదు చెట్ట చివరికి చీమలు దోమలు కూడా కలిసి ఉన్నప్పుడు వాటిల్ని ఎవ్వరూ ఏమీ చేయరా అటువంటిది నీవు ఏమాత్రం ఆలోచించకుండా నన్ను సంహరించావు లోకనీతిని మరిచిపోయావు న్యాయంగా నీవు ధర్మాత్ముడు పాండురాజువు అర్హత లేని అన్నగారిని సింహాసనం పైన కూర్చుండబెట్టి కష్టపడుతున్నటువంటి గొప్పవాడవు అయినా నిన్ను కుండా ఉన్నట్లయితే రేపు ఇదే దోషం ఇంకా ఎవరైనా చేయగలరు ఇంకా ఎవ్వరూ ఇటువంటి దోషాన్ని అనుసరించకుండా ఉండాలి అంటే నిన్ను శిక్షించక తప్పదు కనుక నీవు ఎప్పుడైతే నీ భార్యలను తాకుతావో అప్పుడు ఇప్పుడు నాకు కలిగినటువంటి గతి నీకు కలుగుతుంది గాక అని శాపం పెట్టాడు ఇప్పుడు పాండురాజు పరిస్థితి ఏమి అంటే వయస్సు రాకుండానే వానప్రస్థంలో ఉండవలసిన స్థితి ఏర్పడి నాలుగు ఆశ్రమాలలో కూడా వానప్రస్థ ఆశ్రమం చాలా కఠినమైనదండి బ్రహ్మచర్య ఆశ్రమం తెలియకుండానే గడిచిపోతుంది గృహస్థాశ్రమాన్ని కోరి కోరి మనం తెచ్చుకుంటాం పది పన్నెండు సంబంధాలు చూసి మొత్తానికి ఎవరినో ఒకరినో ఒప్పుకుంటాడు వాడు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడా అది కూడా గడిచిపోతుంది తరువాత ఉన్నది వానప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమం ఎంత ఘోరమైనదంటే అరణ్యాలలో ఏకాంతంగా ఉండాలి ఎవరూ ఉండరాదు భార్య వెంట ఉండాలి పోనీ అని వీడికి పూర్తి వార్ధక్యం వచ్చిందా రాలేదు భార్య తనతోనే ఉన్నా ఇంకా ఎవ్వరూ అక్కడ లేకపోయినా ఏకాంత వాసమే అయినా ఏ కాంత మీద మనస్సు పడకుండా ఉండాలి ఆ భార్య మీద మనస్సు చెలించకుండా ఉండాలి అలా ఉండగలిగిన తరువాత తురి ఆశ్రమ స్వీకారం తీసుకోవాలి ఆ తురి ఆశ్రమానికి అర్హత ఏమిటయ్యా అంటే క్వాలిఫికేషన్ వానప్రస్థాశ్రమం ఆ వానప్రస్థాశ్రమం కనుక పరిపూర్ణమైతే అప్పుడు సన్యాసాశ్రమం ఇవ్వవచ్చు అని పెద్దలన్నుడి అయితే ఇప్పుడు వానప్రస్థంలోకి ఎప్పుడు రావాలి అరవై ఏడు దాటిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా తెలిసే పెట్టారు అరవై ఏళ్ళు అవునా కాదండి ఏదో ఇంటికి పోరా ఆ తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఏదో కూర్చో ఖాళీగా కూర్చుని ఏం చేస్తామండి అందుకనే సంపాదిస్తున్నాను అంటే అంతకన్నా అమాయకుడు ఇంకొకడు లేడు అని చెబుతున్నది ఎవరు చెబుతున్నారంటే భారతం నేను కాదండి ఎందుకంటే చేసేవాళ్ళు ఉండవచ్చు కనుక ఏం చేయాలి కేవలం దైవదత్తమైనటువంటి జీవితాన్ని గడప ఇప్పుడు కనీసం అరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు దాటినా ఆ వయస్సులో ఉన్నాడు ఎవరు ఈ పాండురాలు నిరంతరం వేటా వేటా వేటా వేట అంతే ఇప్పుడు విధి అతన్ని వేటాడింది విధి బలీయమైంది దాన్ని ఎవ్వరూ దాటలేరు ఆ కారణం చేత తాను వయస్సు రాకముందే వానప్రస్థానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి వచ్చిన వెంటనే భార్యలిద్దరినీ పిలిచాడండి ఇది విధి పర్యాగతానర్థన్ వాళ్ళిద్దరికీ చెప్పాడు కుంటి మాద్రి మీరు ఇద్దరూ అంతఃపురానికి వెళ్ళండి నేనా వార్ధక్యంలోకి రాలేదు ముని చేత శాపవశుణ్ణి అయ్యాను ఇక్కడే మీరు గనక ఉన్నట్లయితే ఏ క్షణానైనా మనస్సు చెలించి మిమ్ములను తాకితే నా ప్రాణములు పోతాయి నా ప్రాణాలు పోతే నా ప్రాణాలు పోవటం వల్ల మీకు కలిగే నష్టం ఎక్కువ నాకన్నా అంతే కదండి ప్రాణాలు భర్త గట్టించాడు గట్టించిన వాడికి ఏం కష్టం ఉన్నది వాడి దోమన వాడు వెళ్ళిపోతాడు ఎంతసేపు అయ్యా గట్టించేవాడికి కష్టం అంటే ఉత్క్రమణ సమయం వరకు ఆ గాలి కాస్త బయటకు వచ్చేసిందా ఇక వాడికి ఏమిటి తెలియదు రాయి వాడు అంతే దుఃఖాన్ని అనుభవించేవాళ్ళు కష్టాన్ని పొందేవాళ్ళు ఎవరయ్యా అంటే ఉన్నవాళ్ళు ఆ ఇద్దరిలో భార్య భర్త ఇద్దరిలో ఎవరయ్యా కష్టాన్ని అనుభవించేది అంటే బ్రతికున్నవాళ్ళు వాడు ఆవిడ బతుకున్న ఆవిడ కష్టం వాడు బతుకున్నా వాడికి కష్టం ఇంకా కొత్త గొప్ప ఆవిడే సుఖపడుతుంది అనుకోవచ్చు ఏదో ఇంట్లో పని చేసుకుంటూనో అటు పని చేసుకుంటునో కాలక్షేపం చేస్తుందా కానీ వీడి గట్టి కుక్కలు కూడా ఆ పట్టారు అరువు మీద కూర్చుంటాడు వాడు కనీసం నువ్వు కాఫీ తాగావా అప్పుడు మంచిదైతే అడుగుతుంది లేకపోతే వాడికి అయితే ఏమిటి ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోవటం అనేటువంటిది అదృష్టం అండి అలా వెళ్ళిపోయింది ప్రపంచ చరిత్రలో ఈ కలియుగంలో ఒక్కరే ఎవరయ్యా అంటే రామదాసు తల్లిదండ్రులు అండి కంచెర్ల గోపన్న ఉన్నాడే అతని తల్లిదండ్రులు మాత్రం ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు ఈ కలియుగంలో చరిత్రలో చెప్పాడు త్రేతాయుగంలో కూడా వెళ్ళారు ఎవరు అంటే శ్రవణ బాలకుని తల్లిదండ్రులు అంతే తర్వాత కానీ ముందు కానీ ఆ అంతకు ముందు కానీ అట్లా ఒకేసారి ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ అంత అదృష్టం అలా వెళ్ళగలిగితే కానీ ఇక్కడ అలా జరిగేటువంటి స్థితి లేదు కనుక మీరు ఆస్థానానికి వెళ్ళండి చెప్పారు ఎప్పుడైతే చెప్పారో కుంతి మాతృ ఇద్దరు కూడా మేము కూడా మునివృత్తి చేత ఇక్కడే ఉంటాం తప్ప నీవు లేకుండా మేము రాజ్యానికి వెళ్ళమయ్యా మేము కూడా మునివృత్తి చేత ఉంటాం నీకు సేవ చేస్తూ ఉంటాం కనుక ఇప్పుడు మాకు వాంఛలు కోరికలు ఏమీ లేవు వదిలేసాం మేము కూడా నీ యొక్క జీవనమే మా జీవనం నీవు ప్రతికుంటే మేము ఉన్నట్టు లేకపోతే ఉన్నా లేనట్టే కనుక మేము నీకు సేవ చేస్తూ ఇక్కడే ఉంటాం అంగీకరించాడు వాళ్ళు ఉంటూ వచ్చారు ఆ ఉంటూ ఉన్న సమయంలోనే పాండురాజుకు ఓ ఆలోచన కలిగిందండి ఏమిటి ఆలోచన ఇప్పుడు ఆ భార్యలతో అతనికి ఏమీ సంబంధం లేదు లేని స్థితిలో సంతానము కలిగేటువంటి అవకాశం లేదు అపుత్రస్య గతుర్ నాస్తి లేకపోతే ఉత్తమ గతులు కలిగేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేయాలి అటువంటి స్థితిలో మీరు ఇంకొకరి ద్వారా సంతానమును పొందండి అని కుంతీదేవిని అడిగాడు ఏమంటే ఇంకొకళ్ళ ద్వారా సంతానాన్ని పొందవచ్చునా అనేటువంటిది ఆలోచన అపత్యోత్పాదనే యత్నం ఆపతిత్వం సమర్థయ అపత్యుకేషు ప్రతిష్టా ధర్మ సంహిత వ్యాస భగవానుడు చాలా గొప్ప మాట చెప్పాడండి ఒక వైద్యుడు రోగి వద్దకు వచ్చి ఆపరేషన్ చేస్తాడు ఆపరేషన్ చేయకపోతే ఆ రోగం తగ్గదు ఇందులో ఉన్న ఉపాఖ్యానమే అది నేను సొంతంగా చెప్పిందేం కాదు ఇట్లా భారతంలో ఎన్నో ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి ఆ వైద్యుడు వచ్చి శరీరాన్ని కోసి ఆ ఉన్నటువంటి బాధను తగ్గించడానిక తీసేస్తాడు ఓ చాకు తీసుకునో కత్తి తీసుకునో వాడు కోశాడు కనుక రోగి పట్ల ఈ వైద్యునకు శత్రుత్వం ఉన్నదా శత్రుత్వం ఏమీ లేదు అట్లానే ప్రేమ ఏమైనా ఉన్నదా ఏమీ లేదు ఈ రోగికి వైద్యునకు ఉన్న సంబంధం ఏమిటయ్యా అంటే ఉన్న రోగాన్ని తగ్గించుకో తగ్గించడం ఈ వైద్యుని యొక్క లక్షణం ఉన్న రోగాన్ని పోగొట్టుకోవడం రోగి యొక్క లక్షణం ఈ రెండు లక్షణాలను సమీకృతం చేయడమే ఇక్కడ అంతే తప్ప వాళ్ళ శరీరానికి కానీ వాళ్ళ మానసిక స్థితికి కానీ ఏ విధమైన సంబంధము లేదు అట్లాగే సంతానాన్ని పొందే అవసర అవకాశం లేనప్పుడు అవసరం ఉన్నది గనుక ఇంకొకరి ద్వారా మీరు సంతానాన్ని పొందండి అప్పుడు క్షేత్రము ప్రధానం తప్ప బీజము ప్రధానం కాదు దేని కొరకు ఈ వంశానికి ఒక పుత్రుడు కావాలి కనుక ఈ ఇద్దరిలో ఎవరైనా సరే కుంతి కానీ మాదిరి కానీ ఒక్కడిని పొందితే చాలు అభ్యంతరమేం లేదు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో కుంతి దేవిదానికి ఒప్పుకోలేదండి ఒప్పుకోలేదు సరికదా ఆవిడ ఇంకో ఉపాయం చెప్పింది ఏమని చెబుతోంది తపస్తం ఇష్టం దత్తు తపస్ తం నియమశ్చివేవాన్ అపచ్యశ నవనమి దూర్వాసా ఒకానుక సమయంలో దూర్వాసుల వారు నా తండ్రి వద్దకు వచ్చారు నేను తండ్రి వద్దనే ఉన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్లకు సేవ చేయడానికి ఎవరిని ఉంచేవాళ్ళు అంటే పెళ్ళి కావలసిన పిల్లల్ని సేవ చేయడానికి ఏర్పాటు చేసేవాళ్ళు ఎందుకంటే ఆ సేవంతా అయిన తర్వాత క్షిప్రమేవో వివాహ ప్రాప్తి సిద్ధిరస్తు అని దీవిస్తారు వాళ్ళ దీవన గొప్పది కనుక వెంటనే వివాహం అయిపోతుంది ఆ కారణం చేత అలా దీవించేవాళ్ళు అలా వాళ్ళను సేవకు ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ దూర్వాసు సేవ చేయడానికి ఎవరిని నియోగించారు అంటే కుంతీదేవిని నియోగించారు ఆ కుంతీదేవి చేసినటువంటి సేవలకు ఆనందపడినటువంటి దూర్వాసుడు నీవు ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి నీవు ఏది అడిగితే దాన్ని ఇస్తాడు అని చెప్పాడు దానికో మంత్రాన్ని ఉపదేశం చేశాడు ఎవరికి ఆ కుంతిదేవికి నా వద్ద మంత్రము ఆ మంత్రాన్ని సాధన చేత దేవతను ఆహ్వానించి నేను సంతానాన్ని పొందవచ్చు ఇది సజ్జాతమైనటువంటి సంతానం అంతే తప్ప శారీరక సంబంధమైనటువంటి సంతానం కాదు సంతానం ఎన్ని రకాలు నాలుగు రకాలుగా ఉన్నది సంకల్ప సంతాన ప్రాప్తి దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి శబ్దమాత్ర సంతాన ప్రాప్తి సంభోగ మాత్ర సంతాన ప్రాప్తి ఇప్పుడు నేను సంతానాన్ని పొందాలి అంటే శబ్దమాత్ర సంతాన ప్రాప్తి శబ్దమాత్రము అంటే మంత్ర ఉచ్చారణ చేత సంతానాన్ని పొందడం ఆ మంత్ర ఉచ్చారణ శబ్దమే కదండి అంతకన్నా ముందు సంకల్ప మాత్రం చేతనే సంతానం కలిగేది కృత యుగంలో ఈ నీచమైనటువంటి శారీరక సంబంధం ఉండేటువంటి అవసరం అవకాశం లేదు అన్నాడు రెండవది శారీరకమైనటువంటి భావన ఆనాటి యుగాలలో ఉండే అవసరం కూడా లేదు ఆ స్థితిలో నేను కేవల శబ్దమాత్రం చేత ఆ మంత్ర ప్రభావం చేత ఆయా దేవతల యొక్క శక్తిని పొంది సంతానాన్ని పొందే అవకాశం ఉన్నది మీరు అనుమతి ఇస్తే ఏ దేవతను ఆహ్వానించమంటే ఆ దేవతను ఆహ్వానించి సంతానాన్ని పొందు అప్పుడు పరపురుషుని ద్వారా సంతానాన్ని పొందాను అనేటువంటి అపకీర్తి నాకు లేకుండా ఉంటుంది చాలా ఆనందపడ్డాడండి ఇక్కడ ఎంత విచిత్రమైన విషయం అంటే భర్తయ్యైనటువంటి పాండురాజే ఆ కుంతీదేవిని అడుగుతున్నాడు ఆవిడంతటా ఆవిడ వీడి నన్ను తాకితే మరణిస్తాడు గనక నేను ఇంకో వివాహం చేసుకుంటాను అని కోర్టుకు వెళ్ళలేదు ఏమండి చిత్త చివరికి వాడంతట వాడు వచ్చిన అడిగినా అంగీకరించక దైవీ సంబంధమైనటువంటి ఫలితాన్ని పొందుతాను అన్నదే కానీ నా భర్తయ్యే అనుమతి ఇచ్చాడు కదా అని విహారం చేయలేదు అది ఆ దివ్యత్వము యొక్క గొప్పతనం కనుకనే ఆ కుంతీదేవి యొక్క దివ్యత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం అంతగా ప్రార్థించింది అప్పుడు ఆనందపడిన పాండురాజు చెప్పాడు సర్వధర్మములకు నిలయమైనటువంటి వాడు యమధర్మరాజు అన్ని ధర్మాలకు ఆధారమైన వాడు ఎవరయ్యా అంటే యమధర్మరాజు అంటే ఆయనకు సమవర్తి అని బిరుదు అందరినీ సమానంగా చూడగలిగినవాడు యమధర్మరాజు దగ్గర వీడు భేదవాడు వీడు ధనవంతుడు వాడు గొప్పవాడు వీడు విద్యా విహీనుడు ఇటువంటి తేడా లేమీ లేవు మహా పండితుడైనా తప్పు చేస్తే శిక్ష శిక్షయే అర్థమైందా అండి వాడు బిచ్చగాడైనా మంచి చేస్తే మంచి మంచి కనుక ఎవరు ఏ విధమైనటువంటి దోషం చేసినా ఆ దోషాన్ని లెక్క గట్టి తగిన శిక్ష వేయగలిగినటువంటి వాడు సమవర్తి అనే బిరుదు కలిగినటువంటి వాడు యమధర్మరాజు అటువంటి యమధర్మరాజు ద్వారా నీవు సంతానాన్ని పొందితే ధర్మం నిలబడుతుంది కనుక యమధర్మరాజుని ఆహ్వానించమన్నాడు ఆవిడ మంత్రాన్ని పఠించి యమధర్మరాజును ఆహ్వానించు ఎప్పుడైతే ఆహ్వానించిందో యమధర్మరాజు పరవశించి ఆనందపడి ఆమెకు వరాన్ని ప్రసాదించాడు ఆ యమధర్మరాజు వరప్రభావం వల్ల కలిగినటువంటి వాడే యుధిష్ఠిరుడు వాడి పేరు యుధిష్ఠిరుడు ధర్మరాజు కాదు యమధర్మరాజు వరప్రసాదం కనుక వీడిని కూడా ఆ యమ ధర్మరాజు అన్నారు అత అసలు అత అసలు పేరు ఏమిటంటే యుధిష్ఠిర అని స్థిరమైన నిర్ణయమును కలిగిన వాడు అని అర్థం అండి స్థిరమైన నిర్ణయం ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత దాంట్లో మార్పు లేకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో అలా ఉన్నటువంటి వాడిని ఏమనాలి అంటే యుధిష్ఠిరుడు అయితే వీళ్ళంతా ఎక్కడ పుట్టారండి ఈ యధీశ్వరుడు ఎక్కడ పుట్టాడు అరణ్యంలోనే పుట్టాడు ధర్మరాజు పుట్టాడు ఇక్కడ విచిత్రం జరిగిందండి ఏమిటా విచిత్రం అంటే ధృతరాష్ట్రుని వల్ల గాంధారి గర్భవతిగా ఉన్నది అప్పటికీ రెండు సంవత్సరాలయ్యింది ఆవిడ ప్రసవించాల లోకంలో ఎవరైనా పది నెలలు మోస్తారు తొమ్మిది నెలలు మోస్తారు ఈ భూలోకంలోకి రావడానికి తొందరపడి ముందే పుట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏడో నెలలోనో ఎనిమిదో నెలలోనో అటువంటిది ఆవిడ ఎంతకాలం మోసిందండి రెండు సంవత్సరాలు మోసింది కుంతీదేవి ఒక మగపిల్లవాడిని పొందింది అన్న విషయాన్ని గూఢచారుల వల్ల తెలుసుకున్నది ఎవరు తెలుసుకున్నది ఈ గాంధారి ఎప్పుడైతే తెలుసుకున్నదో అసూయాగ్రస్త అయిందండి నాకు ఆమె కన్నా ముందు వివాహమైంది ఆమె కన్నా ముందు నేను గర్భవతీ నయ్యా కానీ ఎందుకునో ప్రసవించేటువంటి స్థితి కలుగలేదు కారణం ఏమిటో చెప్పారండి వ్యాసుడు ఎందుకని ప్రసవించేటువంటి స్థితి కలగలేదు కారణం ఏమిటో తెలియదు ఇంకా నేను సంతానాన్ని పొందలేదు కదా అని రెండు పిడికిళ్ళు బిగించి తన ఉదరము పైన తానే మోదుకొనో కొట్టుకున్నదండి విచిత్రం ఏమిటో తెలుసునా అండి ఆమె శరీరము నుండి ఎనప గుండు వలె పిండము సారిపడాను మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా అనిపించట్లేదా అండి ఉరికే తల పంకిస్తారేమిటండి ఆశ్చర్యం కాదా ఎందుకని ఆశ్చర్యం రెండు సంవత్సరాల కాలం గడిచిన ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండానికి కరచరణాది అవయవములు రాలేదు మామూలుగా సాధారణమైనటువంటి మహిళకు ఆరవ నెల దాటింది అంటే కరచరణాది ఆరవ నెల వచ్చేటప్పటికే కరచరణాది అవయవాలన్నీ తయారై ఉండును అని వ్యాసభగవానుడు భాగవతంలో చెప్పాడు కపిల గీతలో మరి ద్వాపర యుగంలో ఆ గాంధారి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండము రెండు సంవత్సరాలైంది అట్లాగే ఉన్నది కారణమేమంటే యోగశ్చకృత నిశ్చయ అని చెప్పారండి ఆమెకు పుట్టవలసినటువంటి పిల్లవాడు కలిపురుషుని యొక్క అంశతో పుట్టాలి అర్థమైందండి అందువల్ల ఆ కలిపురుషుడు ఇంకా ప్రవేశించేటువంటి స్థితి అప్పటికీ లేదు వాడు రావలసిన స్థితి అప్పటికింకా లేదు కనుక ఆ పిండము రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలైన ఆ పరిస్థితి కలిగేంతవరకు వాడు అట్లాగే ఉంటాడు పిండంగానే ఉంటుంది కానీ కరచరణాది అవయవాలు రావు మనకు కూడా అంతే ఎప్పుడు మనం బయటపడాలో ఆ సమయానికి వాడు బయటపడాలి కనుక ఎప్పుడు ఏ విధంగా వాడికి కరచరణాది అవయవాలు రావాలో నిర్ణయించేది వాడే పుడుతూనే వికలాంగులై పుట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఎందువల్లట పుడుతున్నారు శాస్త్ర ప్రకారమే అయినట్లయితే ప్రతి ఒక్కళ్ళకు ఆ తల్లి గర్భంలో తయారయ్యేటువంటి పిండం పూర్తి కరచరణాది అవయవాలతో తయారు కావాలి కదా అంగలోపము ఎందుకుండాలి వాడు చేసిన కర్మను అనుసరించే ఆ భగవంతుని నిర్ణయాన్ని అనుసరించే కనుక ఆ భగవన్ నిర్ణయాన్ని అనుసరించి ఇంకా కర్రచరణామతి అవయవాలు తయారు కాలేదు పిండంగానే ఉన్నది ఆ పిండము విచ్ఛిత్తి అయి కింద పడింది ఎప్పుడైతే క్రింద పడిందో అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరయ్యా అంటే వ్యాసభగవానుడు ఆయన్ని ఎవరూ పిలవలేదు నాకు ఇట్లా ప్రమాదం జరిగిందయ్యా నువ్వు రావయ్యా అని ఎవరైనా కబురు పెట్టారా ఫోన్ చేశారా ఏ ఏమీ లేదు పిలవకుండానే తనంతట తాను ప్రత్యక్షమయ్యాడు వ్యాసభగవానుడు ఎందుకోసం వచ్చాడు అంటే ఈ కురు వంశాన్ని కాపాడవలసినది అని సత్యవతి ప్రార్థించదు ఆ ప్రార్థించిన సందర్భంలో అమ్మ నేను కాపాడుతాను అని మాట ఇచ్చాను ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఆ వంశాన్ని నిలబెట్టడం కోసం అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో గాంధారి ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసింది పని ఆవిడ ఎదురుకుండా వ్యాస భగవానుడు కనబడేటప్పటికీ సిగ్గుతో తలదించుకున్నది తాను ఎందుకు చేసిందో వ్యాసునకు చెప్పేసి నేను అసూయాగ్రస్తను అయ్యాను ఎవరి పట్ల అసూయ చెందింది కుంతిదేని పట్ల ఎప్పుడు పడిందండి ఆ బీజం తనకు పిల్లలు కలగక ముందే ఆ కుంతీదేవి పట్ల అసూయ అనబడేటువంటి బియ్యం పడింది సామాన్యమైనది కాదు కదా గాంధారి ఇంతకు ముందు చెప్పుకున్నాం తన భర్త చూడని లోకాన్ని తాను చూడను అని కళ్లకు గంతలు కట్టుకుని కూర్చుందే చూడగలిగి ఉండి కూడా గుడ్డి వాడు చూడగలిగిన వాడు చూడకుండా ఉండగలటా అండి ఆ ఆంజనేయ స్వామి మీరు కళ్ళు మూయండరా ఒకసారి అని అంటే అందరూ కళ్ళు మూసేట ఒక్కడు మాత్రం రెండు వేలు ఇట్ట పెట్టేట ఒక్కొత్తి రేణు మూస్తావా లేదా అంటే కళ్ళు ఉన్నవాడు ఎందుకు మూసుకోవాలిరా అని అడిగేటవాడు ఏమండి కిష్కింద కాండలో చెప్పబడుతుంది కనుక కళ్ళు ఉండి మూసుకోవడం ఎంత కష్టం అంత గొప్ప త్యాగం చేసినటువంటి గాంధారికి ఈ సందర్భంలో ఏమొచ్చిందండి అసూయే కలిగింది దీన్ని బట్టి మనకు అంటే ఏ క్షణంలో ఏ జీవికి ఏ విధమైనటువంటి దుర్బుద్ధి పుడుతుందో తెలియదు కనుక అందరి పట్ల అన్ని సమయములలో మనం జాగ్రత్తగా ఉండవలసింది అర్థమైందండి వాడు చాలా మహానుభావుడు అండి ఎంతటి గొప్పవాడు అని చెప్పారు అనేక రకాలుగా ప్రార్థించారు ఆయన్ని సేవించారు ఇప్పుడు ఆయన జైల్లో ఉంటే అంతకుముందు పూజ ఇచ్చిన వాళ్ళే వాడిని తింటున్నారు తింటున్నారా లేదా మరి అటువంటి వాడికి కూడా ఎందుకు ఇటువంటిది పుట్టింది బుద్ధి దుర్బుద్ధి అంటే ఏం చెప్పగలుగుతాం ్రహ్మదేవుడు అంతటి వాడు అందమైన పిల్లను సృష్టించాడు అతిలోక సుందరి మిస్ యూనివర్స్ వరల్డ్ కూడా కాదు అంత గొప్ప అందంగా ఉన్నవి చూసేటప్పటికీ బ్రహ్మగారికే మనస్సు చెల్లించింది సృష్టించింది ఎవరు ఆయనే ఆ పిల్ల ఏమవుతుంది ఆయనకి కూతురు అవుతుంది చూచాడు మోహించాడు ఆ మంచిది కనుక చిచి నా తండ్రి చేతనే మోహింపబడినటువంటి శరీరం నాకు అక్కర్లేదు నిప్పులలో పడేస్తాను అన్నది పడిపోయింది ఆవిడే అరుంధతి అయిన్ అర్థమైందా అండి అరుంధతి దేవి ఆవిడ అందుకనే పెళ్లి సమయంలో ఆ పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి అరుంధతిని చూపిస్తే వాడి దృష్టి ఇంకొక ఆడదాని మీద పడకుండా ఉంటుందని ఆ పురోహితులు చూపించాలి అని శాస్త్రం పెట్టారు అర్థమైందా అండి అసలు ఎవడు ఒక్కరు చూసిన వాడు ఒకరు ఎవరైనా చూశారా చెప్పండి అరుంధతి నక్షత్రం చూశారా కనబడిందా మీకు అదృష్టవంతులు మీరు కాదు ఆవిడ ఎవరు చూశారు పగటిపూట పెళ్ళి జరిగిన వాడికి అసలు కనబడదు రాత్రిపూట అరుంధతి దేవిని కనుక్కోవడమే కష్టం పట్ట పగలదుకు అంటే వీడికి అరుంధతి కనపడుతుందా పక్కన ఉన్న అరుంధతి కనపడుతుందా ఏం చేస్తారు చెప్పండి అయినా సరే జరిగిపోతున్నాయి అంత దివ్యమైనటువంటి స్థితి అరుంధతి బ్రహ్మగారికే మనస్సు చెల్లించింది సృష్టికర్త జగత్తుగంతటికీ తండ్రి క్షీమకు దోమకు కూడా తండ్రి అటువంటి వాడికే మనస్సు చెల్లించింది ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఆలోచన ఏ స్థితిలో కలుగుతుందో తెలియదు అంత గొప్పదైనటువంటి పతివ్రతకు గాంధారికి అసూయకలి ఆ కారణం చేత ఇలా చేసుకుంది ఇప్పుడు వ్యాసభగవానుడు ఏం చేశాడు అండి వంద కుండలు తెప్పించాడు ఆ వంద కుండల నిండా ఆవు నెయ్యి పోయించాడు ఆ నెయ్యి పోయించి వాటికి వాసిని కట్టి ఉంచి ఈ పిండమును నీళ్లతో తడిపి అద్దుతూ ఉండగా నూట ముక్కలుగా మారింది నీటితో అద్దుతున్నాడు ఆ పిండాన్ని నూట ఒక్క ముక్కలుగా చీలితే ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క కుండలో ఉంచి పైన వస్త్రముతో బిగించి నేను అనుజ్ఞ ఇచ్చినప్పుడు వాటిని తెరవండి అప్పటిదాకా తీయవద్దు తల్లి గర్భంలో ఉండేటువంటి వాతావరణ స్థితిని ఆ కుండలో ఏర్పాటు చేసి మంత్రపూతంగా అక్కడ నుంచి వెళ్ళాడండి ఏమండి ఏనాడు కనుక్కున్నాడు టెస్ట్ ట్యూబ్బేబీని యాసభగవానుడు ఇవాళ మేము కనుక్కున్నామని చెబుతున్నారు ఎంతమంది పుట్టారు ఒకళ్ళ ఇద్దర నూట ఒక్క కుండలు ఆ కుండలలో ఆయా ముక్కలను మాంసపు ముక్కలను ఉంచి శకలములను తల్లి గర్భంలో ఉండే వాతావరణ స్థితిని ఏర్పాటు చేసి నేను చెప్పిన నాడు మీరు తెరవండి అప్పటిదాకా తెరవద్దు అని వ్యాసభగవానుడు చెప్పి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళేటప్పుడు సత్యవతి దగ్గరకు వచ్చాడండి సత్యవతితో చెబుతున్నాడు వ్యాసభగవానుడు గర్భవత్యాగిం నిత్యీణం అసూయాగ్రస్తే వాటిలోకే నశుయా అమ్మా నీ కోడలు ఉన్నదే గర్భాన్ని విచ్చిత్తి చేసుకున్నది నీ వంశాన్ని నిలబెడతాను అని మాట ఇచ్చిన కారణం చేత పిండమును కాపాడడం కోసం వచ్చాను నీవు ఇక్కడే ఉండడం అంత మంచిది కాదు శ్రేయస్కరం కాదు తల్లికి చెప్పాడండి శరీరం సంతానం అనుగ్రహేణ ప్రతిబంధ కోజసే కలి యొక్క అంశతో జన్మించేటువంటి వాడు నీకు పెద్ద మనవడై జన్మిస్తాడు కనుక నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు నీవు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం చాలా మంచిది నా మాట విని నీవు తపస్సు చేసుకోవమ్మా అని సత్యవతికి మాట ఇచ్చాడండి ఎవరు ఆవిడ చెబుతున్నది ఇప్పుడు సత్యవతి అంటోంది ఎం ఎం దేవం త్వమేన మంత్రేణి అకామో వామోవా వశంటే సముపైతి నాయనా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నానయ్యాకు అకామోవా సకామోవా నువ్వు చెప్పినా సరే చెప్పకపోయినా సరే నేనైతే వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నా కారణమేమంటే అంతఃపురంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను వినడం చేత నాకు కూడా విరక్తి కలిగిందయ్యా ఆ కారణం చేత నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నా కనుక బయలుదేరి పెడుతున్న ఆ జగా మతో దేవ ధర్మస్థిత కురయాదు కనుక ఎందుకోసం పెడదామనుకున్నావమ్మా తపస్సు ఏ కోరికతో చేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ నీ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు మహానుభావులై గొప్పవాళ్ళై ఈ దేశాన్ని పరిపాలన చెయ్యాలి అనేటువంటి భావనతో నీవు కోరుకుని తపస్సు కోసం పెడుతున్నావా ఏదైనా వారిఛతో తపస్సు చేస్తున్నావా అంటే ఆవిడ చెప్పిందండి నిష్కామస్తు మంత్ర బలం నాకు ఏ విధమైన కోరిక లేదయ్యా ఈ వయస్సులో తపస్సు చేసుకోవడం అనేటువంటిది ధర్మం కనుక తపస్సు కోసం పెడుతుంది అర్థమైందండి ఇప్పుడు చెప్పండి తపస్సు దేనికోసం చేయాలి పూజ చేయనికోసం చేయాలి అభిషేకం దేనికోసం చేయాలి ఇవన్నీ ఎందుకరకు చేయాలి అంటే చేయవలసిన ధర్మము ఉన్నది కనుక చేస్తుంది ఇవాటి రోజున మనకు టీవీలో ఏం చెబుతున్నారండి పసుపు నీళ్లల్లో కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ధనరాశులు వచ్చును వచ్చున్నారు రావా వస్తున్నాయని చెబుతున్నారు వాళ్ళు తేనెతో అభిషేకం చేస్తే వచ్చే జన్మలో గొప్ప సంగీత విద్వాంసుడు ఒక ఇందాక వారు పాడారే మహాగణపది మనసా స్మరాణపదివండి చాలా దివ్యంగా గొప్పగా పాడారు నాట రాగం ఆది నాట అంచె సురట అని సంగీత శాస్త్రానికి పేరు ప్రారంభించేటప్పుడు నాట రాగంలో పాడాలట ఆపేసేటప్పుడు ఏ రాగంలో ఆపాలి సురట అంటే వ్యసనికర్రా అని అర్థం ఆ వెళ్ళిపోయే వాళ్లకు శ్రమంతా పోవడం కోసం చక్కగా వింజామరతో వీచినట్టుగా వీచి పంపించాలి అని చాలామంది శ్రీరాగం పాడుతూ ఉంటారు దానికి దానికి దగ్గర సురట్రాగానికి శ్రీరాగానికి కనుక గొప్ప సంగీతం చాలా బాగా పాడారు ఇందాక సంతోషం కనుక ఎన్ని ఎన్ని రకాలైనటువంటి కోరికలు మానవుడికి అనేక రకాలైన కోరికలతో అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటారు ఇవన్నీ దేనికోసం చెయ్యాలి అంటే బాధ్యత కొరకు చేయాలి కర్మ కొరకు చేయాలి అంతే తప్ప కోరికతో మాత్రం ఏది చేయకూడదు కనుక సత్యవతి మనకు పాఠం చెప్పింది నాకే కోరిక కావాలి అనుకున్నది ఏది నా దగ్గరకు రాలేదు చిన్నతనంలోనే నీ తండ్రి నిన్ను నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు సత్యవతి చెప్పిన మాట నా పసిధనంలోనే నిన్ను నీ తండ్రి నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు పోని నువ్వేమైనా దగ్గరుండి తల్లి యొక్క ఆలనా పాలనా చూసావా నీదోన నువ్వు వెళ్ళిపోయావు నేనప్పుడు ఏమయ్యాను విధిలిఖితమైన దాన్ని ఎవడు తప్పించలేడు ఆ తరువాత శంతనుడు వివాహం చేసుకున్నాడు ఇద్దరు పిల్లలను ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఒక పిల్లవాడు తనంతట తానే మరణించాడు మిగిలినటువంటి ఒక్కవాడు వాడు రాజ్యానికి కొరగానివాడు సంతానం కావాలి అని నిన్ను పిలిచాను నీ వల్ల పోని ఏమైనా సరి అయిన సంతానం కలిగిందా ఒకడేమో గుడ్డివాడు ఇంకొకడు పాండురోగి ఇంకొకడు కులభ్రష్డైన వాడు కనుక ఇది కావాలి అనుకుని ఏది మనం చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది తప్ప మనం అనుకున్నది ఏది అటువంటి సందర్భంలో కోరికతో తపస్సు చేస్తే ఆ కోరిక తీరావచ్చు లేదా తీరకపోవచ్చు సమయమంతా కూడా దానికి వృధా అయిపోతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఏ వాంఛ లేకుండా తపస్సు చేయడమే తరించడానికి తులియమైన మార్గం ఈ మాట చెప్పింది ఎవరండి సమ ఉపేషత్ దసాదే వశం వా అని చెప్పిందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కోరికతో మాత్రం నేనేమి చెయ్యటం లేదు నా బాధ్యత కనుక వయస్సు చేత వెళ్ళి తపస్సు చేసుకోవాలి కనుక తపస్సు చేసుకుంటున్నాను అంతే అంతకు పిలిచి ఇంకొకటి లేదయ్యా అమ్మ చాలా సంతోషం మంచిది వెళ్ళి రమ్మన్నాడు యాసుడు గాంధారికి మాట చెప్పాడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఇప్పుడు వంద కుండలలో వంద మాంసపు ముక్కలు ఉన్నాయి నూట కుండలో కూడా మిగిలిన ముక్క వేశాడు పెట్టాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అరణ్యంలో శతృంగము అనే పర్వత ప్రాంతం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఎవరు పాండురావు ఆ పర్వతం పేరు శతశృంగం దానికి వంద శిఖరాలు ఉన్నాయటండి ఆ పర్వతానికి వంద శిఖరాలు కలిగిన పర్వతం శతశృంగం చాలా దివ్యమైనటువంటిది ఆ పర్వతం ప్రక్క నుండి ఉండే మార్గము ఎక్కడికి పెడుతుంది అంటే సత్యలోకానికి పెడుతుంది అండి స్వచ్ఛలోకానికి వెళ్ళే మార్గం అక్కడ ఉండట శతశృంగం అనేటువంటిది ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడ ఉన్నదంటే కేదారానికి అవతల ఉన్నది అని చెప్పారు కేదార పర్వతం ఉన్నదే ఆ పర్వతం దాటి వెనుకకు గనక ప్రయాణం చేయగలిగితే శతశృంగ పర్వతం ఉన్నది ఖచ్చితంగా పర్వతం ఉన్నది అని మాత్రం తెలుస్తుంది ఆ పర్వతం ప్రక్కనే త్రోవ ఆ త్రోవ ఎక్కడికి వెడుతుంది అంటే సత్యలోకానికి పెడుతుంది అని వ్యాస భగవానుడు భారతంలో ఇచ్చాడు శతశృంగ పర్వతానికే ఎవడు వెళ్ళలేదు ఇంకా పక్క దోవ ఎక్కడుందో ఆ సత్యలోకానికి ఎవడు వెళ్తాడంటే బ్రహ్మగారు నివసించేటువంటి లోకం మండి ఆ విధంగా ఆ మార్గం ద్వారా సత్యలోకానికి వెళ్ళేటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ కూడా పెడుతుంటే ఒకనొక రోజున పాండురాజు వాళ్ళను ప్రశ్నించే అయ్యా నా పరిస్థితి ఇలా ఉన్నది సంతానాన్ని పొందాలి ఇప్పటికి నేను యమధర్మరాజు వల్ల ఒక సంతానాన్ని పొందాను పరిస్థితి ఏది అంటే ఆయన వాళ్ళు చెప్పారట నీకు ఐదుగురు సంతానం మాకు తెలుస్తుందయ్యా ఐదుగురు సంతానం నీ వల్ల కలుగుతారు అని మాకు తెలుస్తుంది నీ అనుజ్ఞ చేత ఐదుగురు కలుగుతారు ఐదుగురిని నీవు పొందవలసిందే ఆవశ్యకత ఉన్నది అని చెప్పారు ఎప్పుడైతే మాట చెప్పారో ఇప్పుడు మళ్ళీ పాండురాజు కుంతీదేవిని అడిగాడు ఆ పాండురాజు అనుమతితో వాయుదేవుని ఆహ్వానించింది కుంతీదేవి వాయుదేవుని వరప్రసాదం వల్ల కలిగినటువంటి వాడే భీమసేనుడు ఆ రెండో వాడు ఆ తరువాత ఇంద్రుని ఆహ్వానించింది ఇంద్రుని వరప్రభావం చేత కలిగినటువంటి వాడే అర్జునుడు ఇప్పటికి ఎంతమంది కలిగారండి ముగ్గురు కలిగారు ఎవ్వరికైనా హీన అసలు పుత్రులు ఎంతమంది ఉండాలి అంటే ఐదుగురు ఉండాలిటండి ఖచ్చితంగా ఎంతమంది ఉండాలి చెప్పండి ఐదుగురు ఎందుకు ఐదుగురు నలుగురు పట్టుకోవడానికి ఒకరుకుండా పట్టుకోవడానికి మీరు ఎక్కడ ఏ పురాణం చూసినా మనం అనుకుంటాం వీడు ఎప్పుడు చూసినా చావు గురించి చెబుతాడు ఏమిటరా వీడి పరిస్థితి అని పుట్టుక కన్నా అది గొప్పదండి అది మనకు తెలియడం లేదు అందుకనే పుట్టుకను ఏమంటాం వాడు పుట్టినరోజు అండి దాన్ని ఏమని పిలుస్తాం జయంతి అంటాం అదే మరణాన్ని చెప్పాలంటే ఏమంటాం వర్ణంతి అంటాం అర్థమైందా అండి ఇప్పుడు జయంతి గొప్పదా వర్ధంతి గొప్పదా శబ్దభావాన్ని గనక తీసుకుంటే వర్ధంతి గొప్పది జయంతి కన్నా ఎందువల్ల గొప్పది అంటే మరణమే గొప్పదండి గొప్ప మరణాన్ని పొందినటువంటి వాడికన్నా అదృష్టవంతుడు లోకంలో ఇంకెవ్వడు గొప్ప మఠాన్ని పొందడం అంటే ఏమిటయ్యా అంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపో అంతే మీరు పేరు వినే ఉంటారు కృష్ణస్వామి అని మోపిదేవి కృష్ణస్వామి అని ఒక ఆయన ఉన్నాడు మాస్టర్ ఈకే గారి శిష్యుడు హోమియోపతి వైద్యం అవి కూడా చేస్తూ ఉండేవాడు విజయవాడ మేము ఊరే ఎవరో వస్తే వాళ్ళను గురించి ఆ షీట్లు రాసుకుంటున్నాడు కేసు అది మొత్తం రాసిన తర్వాత అతనికి మందు ఇవ్వడం కోసం ఆ సీసాలోంచి పోసి పొట్లం కడుతూనే తలవాలు చేశారు ఆరోగ్యంగా ఉన్నవాడు పొట్లం కడుతున్నాడు కడుతూనే తలవాళ్ళు చేశాడు ఆయనకి నిద్ర వచ్చిందేమో పురాణం వినేటప్పుడు ఎట్లయితే నిద్ర వస్తుందో పొట్లం గడుతుంటే నిద్ర వచ్చిందేమో ఈయనకి అనుకుని డాక్టర్ గారు పొట్లం ఇంకా చేతిలోనే ఉంది అన్నాడు పొట్లం చేతిలో ఉన్నది కానీ చిలకైతే పైకి ఎగిరిపోయే వాడికి తెలియలా గట్టిగా కుదిపేటప్పటికీ కింద పడ్డాడు అనాయాసేన మరణం వినా దైన్యన జీవితం ఎంత గొప్ప విశేషం అంటే అనాయాసైన మరణం ఏ విధమైన నొప్పి లేదు అమ్మా అని అనలేదు అబ్బా అని ఇటువంటి మహానుభావులు లోకంలో ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళే నలుగురు ఐదుగురు ఉంటే ప్రపంచంలో ఇంకెంతమంది ఉంటారు మహానుభావులు ఏ స్థితిలో ఉంటారు కనుక అంత దివ్యమైనటువంటి స్థితిని పొందడం కనుకనే ఆ మరణమే గొప్పదైతే అందులో కూడా గొప్ప మరణాన్ని పొందితే ఇంకెంత కావాలి కనుక ఎవరికైనా కావాల్సింది ఐదుగురు కావాలి కనీసం హీనపక్షంగా ముగ్గురు కావాలి అన్నారు ఎందుకయ్యా ముగ్గురు దాని కూడా ఇదే ఉదాహరణ చెప్పారు పితామహ ప్రపితామహ పితృపితామహ ఈ ముగురికి గుర్తుగా ముగ్గురు కొడుకులు ఉండాలి అన్నారు కనీసం ముగ్గురు కావాలి కదా అని యమధర్మరాజు వరప్రసాదం చేత ఒకరు వాయుదేవుని వరప్రసాదం వల్ల ఒకరు అలాగే ఈ వరప్రసాదం చేత ఒకరిని కుంతీదేవి ముగ్గురిని పొందిందండి ఎప్పుడైతే కుంతీదేవి ముగ్గురిని పొందిందో మాద్రి వచ్చి కుంతిని అడిగింది అక్కయ్య ఆ మంత్రాన్ని నాకు కూడా ఉపదేశం చేస్తే నేను కూడా సంతానవతిని అవుతాను కదా కారణం ఏమంటే ఏ స్త్రీ అయినా దేన్ని కోరుకుంటుంది అంటే పశ్చా మాతృత్వమేవా స్త్రీకి ఉండే ప్రధానమైన కోరిక ఒక్కటేనండి ఏం కావాలి అమ్మ అని పిలిచే వాళ్ళు కావాలి ఆడగాని మగ కానీ అది తర్వాత విషయం అర్థమైందండి రెండో విషయం ఏంటంటే వాళ్ళు మన దగ్గరే ఉండాలి అనుకోవడం కూడా పొరపాటు అందున ఆడపిల్లని అసలు అనుకోకూడదు అర్థమైందండి ఎందుకని ఈ అనుకునే తల్లి ఎప్పుడైనా అత్తగారిని వదిలిపెట్టి పుట్టింట్లో ఉన్నదా నా కూతురు నా దగ్గర ఉండటం లేదు అనుకుంటోంది కానీ తాను అత్తగారిని వదిలిపెట్టి వెళ్ళిందా ఎప్పుడైనా తాను ఎట్లా వెళ్ళటం లేదో తన కూతురు కూడా అట్లాగే వెళ్ళదు అంతే కదండి అవునా ఒకప్పటి కోడలు ఏమే ఇప్పటి కోడలు తన కూతురు రెండో విషయం ఏమంటే కూతురు ఎప్పుడూ కూడా నాశముగా ఉంచబడిన వస్తువే తప్ప మన సొంతం మాత్రం కాదు అర్థమైందండి కూతురు ఎప్పుడూ సొంతం కాదు నాసంగా ఉంచబడిన వస్తువు మేము చెల్లెల మూడు పెడుతున్నాము పదిహేను రోజులు అక్కడ ఉండాలి ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి మళ్ళీ వెంటనే రావట్లేదు కదా కాస్త ఈ నాలుగు పొలుసులు మీ బీరువాలో పెట్టి పెట్టండి నేను వచ్చిన తర్వాత తీసుకుంటా అని పక్క వాళ్ళ ఇంట్లో దాచామండి ఇప్పుడు ఆ పొలుసులు వాళ్ళవా మీవా చెప్పండి మీవే అని వాళ్ళ ఇంట్లో న్యాసంగా ఉంచారు అవునా కాదా మీ ఆ సందేహం ఏంటో నన్ను అడగండి చెబుతా ఏమన్నా వాడిస్తే మనవి అని అంతే కదా నాకు అర్థమైంది పెదవుల కదలిక అక్షరాలని తెలియజేస్తుంది మీకు తెలియదు ఏముంది సైకాలజీలో ఉన్నది పార్ట్ ఒకటి వాడు ఇవ్వకపోతే ఊరుకుంటామా అండి అంత తేలిక ఊరుకుంటామా ఇచ్చి తీరాల్సిందేవాడు అయితే టువంటి వస్తువుని వాళ్ళ ఇంట్లో పెట్టి మనం ఎట్లా అయితే వెళ్ళామో భగవంతుడు కూడా మనది కాని వస్తువుని మన ఇంట్లో పెట్టి ఆ భగవంతుడు చెప్పాడు ఏమని చెప్పాడు రేపయ్య వస్తువుని ఇంట్లో పెడుతున్నాను ఈ వస్తువు ఎవరికి చెందిందో నువ్వే వెతుకు వెతికి వాడి వస్తువుని వాడికి అప్పగించే అది భగవంతుడు చెప్పింది అప్పగించడం కోసమే వీడు ఆ వరుణ్ణి వెతుకుతున్నాడు ఈ అమ్మాయికి సంబంధించిన వాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతికి వెతికి వాడిని పట్టుకుని తీసుకొచ్చి కన్యాదానం చేస్తున్నాడు ఇప్పుడు వాడి వస్తువుని వాడికి అప్పచెప్పాడా వీడి వస్తువుని వాడికి అప్పచెప్పాడా చెప్పండి వాడి వస్తువుని వాడికి అప్పచెప్పాడు వాడెవడో గుర్రం మీద ప్రయాణం చేస్తూ వస్తున్నట్టండి చమత్కారంగా చెప్పారు విద్యాప్రకాశానంద గిరిస్వామి వారు గుర్రం మీద ప్రయాణం చేస్తూ వస్తున్నట్టు వాడు ఇది అయితే మనకు మళ్ళీ అనే దాహం వేసింది మంచినీళ్ళు కావాలి ఓ పూరి గుడిసే ముందు ఓ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న పిల్లకు జడ వేస్తుంది ఓ ముసలావిడ వాకిట్లో కనపడింది గుర్రాన్ని అక్కడ ఆపాడు లోపలికి వెళ్ళి మా అమ్మ దాహం వేస్తోంది కాస్త మంచినీళ్ళు ఇస్తావా అడిగాడు నాయన కొబ్బరి నూనె చేతులు జరవేస్తున్నాను సే అమ్మాయి ఆ పిల్లవాడికి మంచినీళ్ళు కావాలతో వెళ్ళి లోపలికెళ్ళి తీసుకురావే వీడన్నాడు ఆ పిల్లను చూసేప్పటికి వీడికి ప్రాణం పెరపెరలాడింది ఎందుకని యవ్వనంలో ఉంది అందంగా ఉన్నది వీడికి లేనిపోని ఆలోచన వచ్చింది వీడేం చేశాడు మా అమ్మ చిన్నపిల్ల ఇస్తే ఏం బాగుంటుంది చేతులు కడుక్కునైనా నువ్వే ఇవ్వు నీ చేతితో ఇస్తే అమృతం తాగినట్టు ఉంటుంది నాకు అన్నాడు తననే పొగిడాడు కదా అని లోపలికి వెళ్ళింది సబ్బుతో చేతులు కడుక్కుంది గ్లాసుతో నీళ్లు పట్టుకొచ్చే లోపల నీ పిల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకుని వాడు కాస్త వెళ్తే అయితే ఎంత పొగిడినవాడు కదా వాడు అడిగింది నాయన చాలా మంచి మాట చెప్పావు పెద్దలంటే నీ గౌరవం నీ పేరేమిటి అడిగింది దాని మొగుడు అన్నాడు వాడు వాడి పేరు ఏం చెప్పాడండి దాని మొగుడు అన్నాడు అంతే సరే లోపలికి వెళ్ళింది నీళ్ళు తెచ్చేటప్పటికి వెళ్ళాడు అక్కడి నుంచి గ్లాస్ అక్కడ పడేసి రాజుగారి దగ్గరికి వెళ్ళింది నా మనోరాల్ని ఎవడో వచ్చాడో ఎత్తుకుపోయాడు గుర్రం మీద అని రిపోర్ట్ ఇచ్చింది వాడెవడో తెలుసా అని అడిగాడు రాజు ఆ వాడి పేరు మాత్రం చెప్పాడండి అన్నది ఏమిటి ఎవడు వాడు చెప్పు దాని మొగ్గుడు అన్నది దాని మొగ్గుడు దాన్ని తీసుకెళ్ళక నిన్ను తీసుకెళతాము ముందు లోపల పడే పని జైల్లో పడేసాడు ఏమండి వాడి సొమ్ము వాడికిచ్చి మా అమ్మాయి మా అమ్మాయి అంటల్లో న్యాయం ఏమి అర్థమైందండి మనదైనటువంటిది ఏది లేకపోతేనే అందరూ ఆడపిల్లలు పుడతారండి ఏదో ఉన్నది బాకీ అంటే మగవాడు ఖచ్చితంగా పుడతాడు అందులో సందేహమే లేదు ఎందుకంటే వాడు అప్పు తీర్చుకోవాలి గనక పుడతాడు దాని గురించి అయ్యో నాకు మో పిల్లలు లేరే అని దిగులు పడవలసిన పని లేదు రెండోది పిల్లలు ఇంటికి రాకపోయినా దిగులు పడవలసిన పని లేదు వచ్చిన అంత ప్రేమ పడవలసిన పని కూడా లేదు కారణం ఏమంటే మనది కాని వస్తువు దాని గురించి మనం ప్రాణం పెట్టవలసిన ఆవశ్యకత లేదు ఎప్పుడూ పరిపూర్ణమైన వేదాంత తత్వము మనస్సుకు బాగా పట్టినప్పుడు అది పట్టకుండా ఉన్నంత వరకు అయ్యో నా దగ్గర ఉండట్లేదే అయ్యో రావట్లేదే అయ్యో నన్ను పలకరించట్లేదే రోజు పొద్దున ఫోన్ వచ్చేది ఇవాళ ఇంకా రాలేదే ఇటువంటి వ్యాపకాలన్నీ దేనివల్ల కలుగుతాయి అంటే వింటున్నామే కానీ వంట పట్టలేదు అని అర్థం అది వంట పట్టిన తర్వాత ఇక మళ్ళీ మనం ఏమీ ఫెస్టివ్ అర్థమైందండి అర్ధరాత్రి పూట కుక్క ఓ చిన్న కుక్క నానా తిప్పలు పడుతుందిట మంచి వయస్సులో ఉన్నప్పుడు ఆ కుక్క ఈ పిల్లను బాగా కాపాడిందిట అనేక రకాలుగా ఎక్కడికి పెడుతున్నా వెంట వచ్చేదిటా కుక్క ఎవరిని దగ్గరకు రానిచ్చేది కాదుట పిల్లకు అటువంటి పరిస్థితుల్లో ఆవిడ పెరిగి పెద్దదైన తర్వాత ఆ కుక్కకు రోగం వస్తే అది కుయ్యో కుయ్యోమని ఏడుస్తుంటే అర్ధరాత్రి పూట ఆవిడ అయ్యో ఆ కుక్కదో కష్టం కలిగింది అని దాన్ని చూడటం కోసం పెడితే చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు వెళ్ళమాకు మేము తీసుకొస్తాం ఆ కుక్కకు అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఒక్క మాట నా హృదయాన్ని పిండినంత అనిపించింది ఆ చదువుతుంటే మీరు వెళ్ళి ఆ కుక్కను ఎవరి కోసం తీసుకొస్తారు నా కోసం తీసుకొస్తారు నా కోసం ఏమీ చేయవలసిన పనులే ఇప్పుడు చేస్తే తీస్తే ఎవరి చేయాలి ఆ కుక్క కోసం చేయాలి కనుక కుక్క కోసమే అయితే నేను వెళ్ళాలా దాన్ని తీసుకురావాలా నేనే వెళ్ళాలి మీరు తెచ్చేదైతే నా కోసం నా కోసం చేయవలసిన పనుల అని ఆ రాత్రిపూట మొత్తం అంతా ఒం నెల అయితే వర్షాలు కురిస్తే బురదగా ఉంటే ఆ బురదలో నేను ఆ కుక్క దగ్గరికి వెడితే ఆ కుక్క చెవు దగ్గర ఏదో పుండు ఉంటే ఆ చెవు దగ్గర ఆ పుండు మీద రాసి వెన్ను నిమిలి జాగ్రత్తగా చూస్తే అప్పటికి ఆ కుక్క మరుసటి రోజు శరీరాన్ని వదిలిపెట్టింది అని చెప్పారు ఆ పిల్లవిడ ఎవరు అంటే అమ్మ అని ఆ పుస్తకంలో రాసింది ఇచ్చిన పుస్తకం చదివాను నిన్న పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో ఉండదండి అన్ని ప్రాణుల పట్ల ఎంత దయ నక్సలైట్లో వచ్చి మొత్తం దోచుకుంటే ఒరే పాపం వాళ్ళు కష్టపడ్డారా వాళ్ళకి అన్నం పెట్టండి అని చెప్పింది అండి ఆవిడ అదేమిటమ్మా వాళ్ళు దోచుకోవడానికి వచ్చారమ్మా అంటే ఒరే ఉన్న కొడుకుల్లో బతిమిలాడి తీసుకునే కొడుకుంటాడు చెప్పి తీసుకుపోయేవాడు ఉంటాడు చెప్పకుండా అక్కిచ్చి తీసుకుపోయేవాడు ఉంటాడు అయినా వాడు కొడుకు కాకుండా పోతాడా తల్లికి వాళ్ళు బెదిరించి తీసుకుపోవడానికి వచ్చారా వాళ్ళదైతే వాళ్ళతో పెడుతుంది ఇక్కడిదైతే ఇక్కడే ఉంటుంది నాదైనది ఏది లేదు ఇదే సమాధానం ఆ పుస్తకంలోనే ఉంటుంది అమృతత్వం అంతగా ఉన్నది కనుకనే ఇంత వ్యవస్థ ఏర్పడిందండి ఇక్కడ ఓ గొడ్డు పల్లెటూరులో ఇంత దివ్యమైన వ్యవస్థ ఏర్పడడం అనేది చాలా చాలా కష్టం అలా ఏర్పడడానికి గల కారణం ఏమంటే ఆ వెనుక ఉన్నటువంటి అమ్మతనం ఆ దివ్యత్వం దాని కనుక ఎప్పుడూ కూడా ఏ వస్తువు మనదో దాన్ని మనదిగా భావించాలి మనది కాన్ని మనదానిగా భావించరాడు ఏ స్త్రీ అయినా అమ్మతనాన్ని ఖచ్చితంగా కోరుకుంటుంది ఆ కోరుకోవటంలో మాదిరి కూడా కోరుకున్నది నా కూడా సంతానాన్ని పొందాలని ఉన్నది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసిందండి కుంతీదేవి ఏదో దూర్వాసుడు నాకు ఇచ్చాడు కదా నేను చేసుకుంటున్నా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడమేనా అని కుంతీదేవి అనలేదు ఎందుకంటే ఏ విధమైనటువంటి మత్సరము లేదు లేదు కనుకనే దిక్పాలకులైనటువంటి వాళ్ళ అనుగ్రహం చేత ఆమెకు సంతానం కలిగింది యమధర్మరాజు దేవేంద్రుడు వాయుదేవుడు ఈ ముగ్గురు దిక్పాలకులు అవునా కదా అండి తూర్పు దిక్కు పడమటి దిక్కు వాయువ్య దిక్కు ఈ మూడు దిక్కులకు దిక్పాలకులైనటువంటి వాళ్ళు ఆమెకు వరప్రసాదాన్ని కలిగించి వాళ్ళ వాళ్ళ శక్తులను అనుసరించి దివ్య తేజస్సును ఆమెకు అందించి వాళ్ళనే పుత్రులుగా ఆవిడ చేతిలో పెట్టారు ఆ తేజస్సే ఒక రూపాన్ని పొంది చేతిలో సంజోగర్భం ఆవిడ తొమ్మిది నెలలు మోయలేదు ధర్మరాజు కడుపు నుండి బయటకు రాలేదు చేతులలో దొరికినటువంటి వాడు హస్తాభ్యాం శుశుభ్యాం యమలోకం నవర్తతే ఎక్కడైనా యమధర్మరాజు వల్ల కష్టాలు అనుభవించి దుఃఖాలు అనుభవించి ఏడిచే వాళ్లను చూశాం కానీ నవ్వుతూ తల్లి చేతులలో పసిపిల్లవాడుగా ఉండడం ఇదే మొదటిసారి నేను చూడడం అని బ్రహ్మదేవుడు అన్నాడు ఎవరు పుట్టినప్పుడు ధర్మరాజు పుట్టినప్పుడు అర్థమైందంటే ఎవలోకల్లా ఎవరు చూసినా ఏడ్చేవాళ్లే అరిచేవాళ్లే మురిగేవాళ్లే ఎందుకయ్యా అంటే శిక్షలు అనుభవిస్తూ ఎంతగా నవ్వుతూ పసి పిల్లవాడు ఆ కుంతీదేవి చేతిలో ఆ పిల్లవాడు ఉన్నాడు అంటే యమధర్మరాజు ఎంత గొప్పవాడు అని బ్రహ్మదేవుడే ఆలోచించాడు అటువంటి స్థితిలో అశ్వనీ దేవతలను ఆహ్వానించింది మాతృ ఈ అశ్వనీ దేవతల యొక్క ఆహ్వానం వల్ల కలిగినటువంటి వాళ్ళే నకుల సహదేవత సహదేవ ఇప్పటికి పాండురాజుకు ఎంతమంది సంతానం కలిగారు అంటే ఐదుగురు సంతానం కలిగారు ఈ ఐదుగురు పిల్లలను పాండురాజు చూచాడు ఒకనొక సమయంలో మాదిరి ఉపస్థిత అవస్థ అయి ఉన్నది స్నానం చేసి ఉపస్థిత అవస్థ అంటే స్నానం చేసి తడి బట్టలు కట్టుకుని నీరు తీసుకొస్తుంది ఆ తీసుకొస్తున్న సమయంలో మాదిరిని చూచాడు ఎవరు ఈ పాండురావు ఇంత నియమంతో నిష్టతో ఉండి ఆ మునీశ్వరుని యొక్క శాపం తెలిసి ఉండి కూడా ఆ పాండురాజుకు మనస్సు చెలించిందండి అందుకనే భగవద్గీతలో ఆ అర్జునుడు ఎంత మాట అన్నాడు అండి కృష్ణ భగవన్ కృష్ణ భగవానుంతో ఇదంతా చెప్పాను కదా నువ్వు విన్నావు కదా నీకు వంట అని కృష్ణ పరమాత్మ అడిగాడు అడిగితే చెంచలం హి మన అన్నాడు ఎవరు అన్నది అర్జునుడు నువ్వు చెప్పింది అంతా విన్నానయ్యా అంత బోధపడినట్టే ఉన్నది పడనట్టు కూడా ఉన్నది అన్నాడు అయితే మళ్ళీ చెప్పమంటావా అని అడిగాడు ఏమి చెప్పినా ఏం ప్రయోజనం ప్రయోజనమయ్యా చెంచలం హి మనహ కృష్ణ బావా మనస్సు చాలా చెంచలమైనదయ్యా ఎంత ప్రమాదకరం ప్రమాదీని మహీని చా ఆ మనస్సు చాలా ప్రమాదకరమైనటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి వస్తువు శరీరంలో ఇంకొకటి లేదు ఒకవేళ అది మన కంటికి కనబడితే నువ్విటువంటి పని చేయవద్దు అని మనం శిక్షించవచ్చు ఎవరు కంటికి కనబడితే ఆ మనస్సు కానీ కంటికి కనబడుతుందా దాని చేష్టలు మాత్రమే తెలుస్తున్నాయి తప్ప అది కంటికేమి కనబడతావా కంటికి కనబడని దానితో ఎంత శరీరం కలిగిన వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూసావా ఇది అర్జునుడు చెప్పినటువంటి సమాధానం ఆ క్రిష్ణుని కనుకనే ఆ పాండురాజుకు కూడా ఎంత కష్టం వచ్చిందండి మనస్సు చెల్లించింది ఎప్పుడైతే చెల్లించిందో మాద్రిని అనుసరించాడు అనుగమించాడు ఎప్పుడైతే అనుగమించబోయాడో మాద్రి వారించిందండి పాపం మంచి ఇల్లాలు అత ఇప్పుడు మీకు ఈ ఆలోచనలు రావడం సమంజసమైనటువంటిది కాదు మీ ప్రాణాలు మాకందరికీ అవసరం కనుక దయచేసి మీరు దూరంగా ఉండమన్నది ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు అతడు భర్త కనుక చేసేది లేక ఆమె కూడా అనుగమించింది ఎప్పుడైతే అనుగమించిందో అతడికి ప్రాణ సంకటం ఏర్పడింది ప్రాణాలు పోయింది తన వల్ల తన భర్త ప్రాణాలు పోయినాయి కనుక నేను సహగమనం చేస్తాను అని పాండురాజుతో సహగమనం చేసింది ఆ సమయానికి ఐదుగురు పిల్లలు పసిపిల్లలే మామూలుగా ప్రసవించి సంతానాన్ని పొందాలి అంటే కనీసం సంవత్సరం డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళకి అవునా కాదా అండి కానీ కుంతీదేవి గర్భస్థ శిశువులను మోసి కనలేదు వరప్రభావం చేత కలిగిన వాళ్ళు కనుక వీళ్ళు ఐదుగురు నాలుగు రోజుల తేడాతో పుట్టిన వాళ్ళు ధర్మరాజయం ముసలివాడు కాదండి నాటకాల్లో అయితే వాడికి నాలాగానే ఒక అడ్డం పెట్టి ఆ దూదం ఆడ్డానికి కూర్చోబెడతారు ధర్మరాజులు నాటకాల్లో వాడు ముసలివాళ్లాగా వేషం వేసి ఆ ముసలి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు చాలా యవ్వనవంతుడు ధర్మరాజు అందులో ఏమీ సందేహం లేదు వీళ్లకు తేడా ఎంత అంటే నాలుగు రోజులు తేడా ధర్మరాజు పుట్టిన రెండవ రోజున పుట్టినవాడు ఎవరయ్యా అంటే భీమసేనుడు భీమసేనుడు పుట్టిన రెండవ రోజు పుట్టినవాడు అర్జునుడు అర్జునుడు పుట్టిన రెండవ రోజున పుట్టినటువంటి వాళ్ళు నకుల సహదేవుడు అశ్వనీ దేవతలు కవల పిల్లలు కాదు వాళ్ళు ఒకడి తర్వాత ఒకడు ఇద్దరు అనుగ్రహించి పిల్లల్నిచ్చారు ఆ కారణం చేత అటువంటి దివ్యమైన సంపత్తి వాళ్ళ వయస్సు కూడా పెద్ద తేడా కాదు అందరూ సమవయస్సులు అనే చెప్పుకోవాలి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ చిన్నపిల్లలే ఇప్పుడు ఆ కుంతీదేవి స్థితి ఇప్పటిదాకా పాండురాజు ఉన్నాడు కనుక అరణ్యంలో ఉన్న కందమూలాదులు తిన్నా లేదు ధృతరాష్ట్రుడు రోజు వారికి భోజనం పంపించేవాడు కావలసిన గుర్రాలను పంపించేవాడు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాడు ఆ శతశంగ పర్వతం దగ్గర ఈ పాండురాజు వీళ్ళందరూ ఉండడం కోసం ఓ దివ్యమైన భవనాన్ని ఏర్పాటు చేశారు వాడు అరణ్యంలోనే ఉండి మళ్ళీ ఇంటికి రావకుండా ఉండడం కోసం ఇందులో ధృతరాష్ట్రుని ఇంకొక ఆలోచన కూడా ఉన్నది వాడు వస్తే మళ్ళీ పరిపాలన చేతిలోకి తీసుకుంటాడేమో అనే భయం కూడా వీడుకున్నది ఎవరికి ధృతరాష్ట్రుడు అంతేకాకుండా దేని మీద సంతకం చెయ్యాలి ముద్ర వేయాలి అన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి పాండురాజు దగ్గరకు వెళ్ళవలసిందే అర్థమైందండి అందుకోసమని అక్కడ భవనాన్ని ఏర్పాటు చేశారు సతులు ఉన్నాయి కానీ ఇప్పుడు లేనిదల్లా ఏమిటయ్యా అంటే పాండురాజు లేడు ఈ పిల్లలు పసిపిల్లలు పాండురాజుకు సంతానం కలిగింది అన్న విషయం తెలుసు కానీ వాళ్ళు ఎలా ఉంటారు అన్న సంగతి ధృతరాష్ట్రునికి తెలియదు గాంధారికి అర్థమైందండి ఇక్కడ హస్తినాపురంలో ఆ వ్యాస భగవాను అనుజ్ఞ చేత ఆ కుండలు తీశారు ఎట్లా తీయాలి రోజుకు ఒక్క కుండ చొప్పున తీయాలి ఒకే రోజున మొత్తం తెరవడానికి వేలు లేదు కుండ చొప్పున కట్టిన వాసిని వాసిని కట్టారు వస్త్రంతో దానికి పైన మూతి కట్టేశారు రోజుకొక్కటి తీస్తే మొట్టమొదటి రోజున పుట్టినటువంటి పిల్లవాడు ఎవడయ్యా అంటే కలి యొక్క అంశతో పుట్టినవాడు కాలనేమి అంశాయం యథా కలి రక్షణాయా అన్నీ కలి యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు పుట్టాడు కనుకనే వాడు గొప్ప యోధనుడు గొప్ప బలవంతుడు కానీ అటువంటి యోధనము మొత్తం అంతా దేనికి ఉపయోగపడుతుందా అంటే దుర్యోధనుడు వాడి ఆలోచన కానీ ఇవన్నీ కూడా దుష్టత్వమునకు ఉపయోగపడతాయి తప్ప మంచికి మాత్రం ఉపయోగపడుతుంది అందుకనే వాడిని సుయోధనుడు అని తండ్రిని పిలిచేవాడు లోకం అంతా పిలిచేదంటే దుర్యోధనుడు అని పిలిచే వాడికి వాడు కూడా అభిమానధన సుయోధన అనేవాడు వాడు యోధనము అంటే వ్యూహరచన చేయడం అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేయడం దాన్ని యోధనము అంటాం వీడి యోధనం ఎటువంటిది లోకానికి దుర్యోధనము జయగోపాలకృష్ణ భగవాను కీ మీకేమైనా అబ్జెక్షన్గా ఉన్నదాన్ని వినపడుతుందన్నమాట శుభం అయితే ఆ జామ తతో దేవో ధర్మోత్త సూర్య సంకాశే యత్ర జపస్థిత సంయుక్త సాక్షిధర్మేణ యోగమూర్తిధరేణ ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలయ్యా ఓ సంజయ ఓ జనమే జయా అన్నాడు అక్కడ వైశంపాయనుడు ఇంకొక విషయం చెప్పాలయ్యా అనే నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో సూతుల వారన్నారు ఏమిటయ్యా విషయం అంటే కుంతీదేవికి ఈ ఐదుగురికన్నా ముందే ఒక కొడుకు ఉన్నాడు ఎవరై ఆటడు అంటే కర్ణుడు ఎవరి వరప్రభావం చేత కలిగిన వాడు అంటే సూర్యభగవానుడి వరప్రభావం చేత కలిగినటువంటి వాడు దూర్వాసుడు ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఆ వరాన్ని పొందినటువంటి కుంతీదేవి పరీక్ష చేద్దాం అనేటువంటి ఆలోచనతో అసలు ఎదురు పడలేనటువంటి వాడిని పిలిస్తే పడతారా పడరా అది ఆవిడ ఆలోచన చెప్పారండి అక్కడ ఆ జగామహ తకహ ఆ జగామహ రాలే అన్నటువంటి వాడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడని విన్నది కుంతీదేవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు అని మనం పిలిస్తే వస్తాడా ఇప్పుడు ఒకవేళ సూర్యుడే కనుక వస్తే ఆకాశంలో సూర్యుడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఇన్ని రకాలైన ఆలోచనలు వచ్చినాయి ఆ వచ్చి పిలిస్తే రాలేని వాడు ఎవడున్నాడో వాడిని పిలుస్తాం పిలిచింది ఆ మంత్రం చదివి ఎప్పుడైతే ఆ సూర్యభగవాను పిలిచిందో వాడు రాలే వచ్చాడు దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు అంత తేజస్సుని చూడలేకపోయింది ఎవరు కుంతీదేవి ఆ చూడలేని స్థితిలో అప్పటికి కూడా చంచలమైనటువంటి ఆ మనస్సు స్థిరమైన స్థితికి రాల రాక ఇవ్వలేని దాన్ని అడిగితే ఏం చేస్తాడో చూద్దాం అని నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగిందాడు విధి ఎంత బలవత్తరమైనదో చూడండి ఆ తరువాత కూడా దేవతలను పిలిచి ఆవిడ కేవలం ఆ పుత్ర సంతానాన్ని కోరవలసి వచ్చింది కానీ ఇంకోటి ఇంకోటి కోరవలసిన ఆవశ్యకత రాల ముందు ముందు తెలియకుండానే ఆవిడ పుత్ర సంతతిని కోరింది సూర్యభగవాను వెంటనే ప్రసాదించాడు సహజ కవచ కుండలములతో వచ్చాడు అంత దివ్యమైనటువంటి స్థితిలో సహజ కవచ కుండలాలతో ఉద్భవించినటువంటి ఆ సూర్యభగవాను వరప్రసాదమైనటువంటి వాడే కర్ణుడు పాపయ్య శాస్త్రి గారు చెప్పాడు అది ఒక మూల గది ఆ గది నుండి మెట్లు దిగుతున్నది క్రిందికి మేడ మీదుగన్ ఎంత గొప్పగా రాశాడు ఆయన చూడండి ఆ మందసంలో పెట్టి ఒత్తి చూచి చెట్ట చెవరిగా కుంతి ఆ పిల్లవాడిని ఆ నదిలోకి వదులుతూ అడుగంటను కుంతి సౌభాగ్యము నేటితో అన్నదా అర్థమైందా అండి ఇంతటితో కుంతి సౌభాగ్యం నాశనమైపోయిందండి సూర్య భగవానుడే మళ్ళీ ప్రత్యక్షమై నీ కన్యాత్వాన్ని నీకు ఇస్తున్నా నీవు దిగులు పడవద్దు అని చెప్పాడు అర్థమైందా అండి ఇప్పుడు చెప్పండి ఆవిడ పతిత అయ్యిందా పవిత్రతను పొందిందా చెప్పండి పవిత్రతనే పొందింది పతిత అయ్యే అవకాశం లేదు కారణం ఏమంటే మనం నిన్న చెప్పుకున్నాం ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు కోరికతో జనించినటువంటి కామము దోషము నిష్కామైన కామము బాధ్యతాయుతము అర్థమైందండి నిష్కామైన కామం అంటే ఏ విధమైన కోరిక వాంచ లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి కామం ఏదైతే ఉంటుందో దానివల్ల కలిగినటువంటి సంతానము సత్ఫలము అని చెప్పారు అర్థమైందా అండి అదే వాంఛాయుతమైనటువంటి కామం ఏదైతే ఉంటుందో దానివల్ల సత్సంతానం కలగవచ్చు లేదా దుస్సంతానం కూడా కలగవచ్చు చెప్పలే అంతేకాకుండా విమానే సూర్య సంకాసే కుంతియత్ర జపస్థిత ఇప్పుడు మనకు తెలిసిందేమిటయ్యా అంటే ఆ కుంతీదేవికి ఉపదేశం చేయబడినటువంటి మంత్రము యొక్క బలం తెలిసింది రెండవదేమిటయ్యా ఆ కుంతీదేవి యొక్క జప సిద్ధి కూడా తెలిసింది కొంత కొంతమందికి ఏండ్ల తరబడి పూండ్ల తరబడి తపస్సు చేసిన భగవంతుడు కనపడ్డు కానీ ఆ భాగవతంలో ధ్రువుడు ఎంతకాలం చేశాడంటే తపస్సు కేవలం ఐదు నెలలు తపస్సు చేశాడు ఐదు నెలలు తపస్సు చేసినంత మాత్రం చేతనే ఆ భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చేశాడు అని భాగవతం చెబుతుంది మరి ఏండ్ల తరబడి తపస్సు చేసినటువంటి ఋషులకు కనబట్టల్లా ఎప్పటికీ ఎన్నటి నుంచో తపస్సు చేస్తున్న ఋషులు ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నారు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఉన్నారో లేదు ఏమంటే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ వయస్సు ఎంతో తెలియదు ఎంతకాలం నుంచి చేస్తున్నారు అయినా భగవంతుడు వాళ్లకు కనబడు లేదు కనుక ఏ స్థితిలో కనపడతాడు వాడు వాంచతో చేసినటువంటి మంత్రానికి సిద్ధి కలిగే అవకాశం లేదు ఉపదేశం తీసుకున్నాం కనుక ఆ ఉపదేశాన్ని సార్థకపరుచుకోవడం కోసం వాడి బాధ్యతగా వాడు తపస్సు చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ భగవంతుని కరుణ ఎట్లా కలుగుతుంది శంతిదేవనికాయాచ సంకల్పాయంతియే అన్నారు ఏ కోరిక లేకుండా చేసినటువంటి తపస్సు వెంటనే సిద్ధిస్తుంది అటండి ఇదిగో నేను దీనికోసం తపస్సు చేస్తున్నా కూర్చుంటే మాత్రం చాలా కాలం పట్టవచ్చు లేదా వాడి ప్రాణాలు పోయిన తర్వాత వచ్చే జన్మకు కలగవచ్చు చెప్పలేము ఏ కోరిక తపస్సు మాత్రం వెంటనే సిద్ధిస్తుంది అన్నారు ఆ కుంతీదేవి యొక్క మంత్రబలం తెలుస్తుంది ఆవిడ చేసినటువంటి మంత్రసిద్ధి తెలుస్తుంది ఇంతమంది సంతానాన్ని పొందారు కన్యగా ఉన్నప్పుడే ఆ కుమారుణ్ణి పొందడం చేత ఆవిడ నదిలో వదిలేసింది ఆ తర్వాత వాడు ఎవరికి పెరిచాడు ఎట్లా పెరిగాడు అనేది వేరే విషయం వేరే వస్తుంది మనకు ఇప్పుడు మనకు కావలసింది ఏమిటయ్యా అంటే కేవలం ఘాతరాష్ట్రులు పాండవుల యొక్క మొదటి కుండ నుంచి రెండవ రోజు రెండవ కుండ నుంచి మూడవ రోజు మూడవ కుండ నుంచి ఇట్లా వాళ్ళు కూడా ఒక్కరోజు తేడాతో వంద రోజులలో వంద మంది కొడుకులు పుట్టారు ఎవరికి గాంధారికి చిత్త చివరి కుండలో మాత్రం ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్ల కేవలం వ్యాసభగవాను సంకల్ప బలం వల్ల కలిగింది అర్థమైందండి ఒక ఆడపిల్లైనా ఉంటే వీళ్లకు గతి కలుగుతుంది లేకపోతే గతి ఉండేది లేదు అనేటువంటిది కారణం ఏమంటే క్రాంతదరిశి యత్ బాధరాయణ అని చెప్పారు ఆయన క్రాంతదరిశి జరగబోయేటువంటిది తెలుసండి కురుపాండవ సంగ్రామం జరుగుతుందని తెలుసు ఆ సంగ్రామంలో కౌరవులందరూ నశిస్తారు అని తెలుసు ఇదంతా భగవంతుని సంకల్పం కూడా తెలుసు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సంహరింపజేయాలో ఆ విధంగా సంహరిస్తాడు ఎందుకు సంహరించాలయ్యా ఒకటే సమాధానం ఇప్పుడు మనమంతా ఓ ప్రశ్న వేసుకోవచ్చు ఏమిటా ప్రశ్న అంటే అసలు వాళ్ళని పుట్టింపజేయడం దేనికి ఈ చంపడం దేనికి అసలు వాడు పుట్టకుండా ఉంటేనే పోను కదా ఏమండి వాస్తవంగా క్రిష్టికన్నా ముందు పుట్టినవాడు ఎవరయ్యా క్రిస్టునికన్నా ముందు పుట్టాడు దుర్యోధనుడు క్రిస్టునికన్నా పెద్దవాడు ధర్మరాజు ఏమండి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కృష్ణ పరమాత్మ తను రావడానికి కదా వీళ్ళందరినీ తీసుకొచ్చింది తాను అసలు రావడం దేనికి వీళ్ళందరు రావడం దేనికి ఆ రాక్షసులు పుట్టడం దేనికి ఈ పరిస్థితి అంతా ఏమిటి లేకుండా ఉంటేనే పోతుంది కదా ఇలా జరిగితే ఇది ఫలితం అని తరువాతి కాలం వాళ్లకు తెలియాలి కనుక భగవంతుడు ఈ పని చేయాలి ఏమండి ఈ విధమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు ఇటువంటి ఫలితాన్ని పొందుతాడు ఈ వచ్చిన వాళ్ళంతా ఎవరని చెప్పుకున్నాను చెప్పండి దేవతలే కదా భగవంతుడే వీళ్ళను పుట్టమని భగవంతుడు పుట్టాడు కనుక ఇది భగవంతుడు ఆడుకునేటువంటి ఆట అర్థమైందండి అదేదో ఉన్నది కదండి ఓ బృందం ఆ క్రికెట్లో ఎవరెవరు ఉండాలి సెలెక్ట్ చేస్తారు పెడతారు ఫలానా వాళ్ళు ఉండాలి అని పెట్టేది వాళ్ళే వాళ్ళ చేత ఆడించేది వాళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది వాళ్ళే ఇదంతా దేనికోసం చేస్తున్నారు తరువాతి వాడు దాన్ని చూసి వాడు కూడా ప్రోత్సాహపూరితమై దాని జోలికి రావటం కోసమేగా ఈ ప్రదర్శనంతా అవునా కాదా ఆ తరువాత తర్వాత ఎంతమంది వచ్చారు పూర్వం ఎంతమంది ఉన్నారు ఇదిగో ఎట్లా ఆడితే అది ఆరుకు వెళుతుంది ఎలా ఆడితే అది నాలుగు పరుగులే ఇస్తుంది ఇవన్నీ కూడా దానికోచి ఉండి ఆ పద్ధతిని చెప్పి దాని ప్రకారం తీసుకెడతాడు వాడు అట్లాగే ఇక్కడ కోచ్ ఎవరయ్యా అంటే పరమాత్మ ఆ పరమాత్మ వీళ్ళందరినీ అక్కడ పెట్టాడు వాళ్ళతో తను ఆడుకున్నాడు ఆడుకుని ఆ చరిత్రనంతా వ్యాసుని రాయమన్నాడు వ్యాసుడు రాసి మనకిచ్చాడు దేనికి ఇచ్చాడు వ్యాసుడు రాసి ఆ చరిత్ర అంతా ఎందుకు రాశాడు ఉదయ్ అక్కడ అట్లా జరిగిందిరా అలాగే ఇక్కడ కూడా జరిగితే వాడు ఏ ఫలితాన్ని పొందాడో నువ్వు కూడా ఆ ఫలితాన్ని పొందుతావు అని కలియుగంలో ఉండేటువంటి మానవులకు తెలియజేయటం కోసమే ఈ చరిత్ర పుట్టింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి దేవతలు కానీ ఇటు దేవుడు కానీ వీళ్ళంతా మన కోసమే అవతరించి మనకు పాఠం చెప్పడానికే ఈ పని అంతా చేశారు కనుక దీన్ని చూసైనా మనం నేర్చుకోకపోతే వ్యాసుడు దేనికోసం చెప్పినట్టు అవునా కాదా కనుక ఖచ్చితంగా మనం అనుసరించవలసినటువంటి గ్రంథం భారత గ్రంథం మహాభారత గ్రంథం కాకపోతే దీనికి ముందు పునాది ఏదయ్య అంటే రామాయణం అది అధ్యయనం చేసిన తర్వాత దీని జోలికి రావాలి ఇది పూర్తిగా అధ్యయనం అయిపోయిన తర్వాత దీని జోలికి వెళ్ళాలి భాగవతం అప్పటికి పరిపూర్ణమవుతుంది ఆ తర్వాత మనం తపస్సు మొదలు పెట్టాలి అప్పుడు సరి మనిషి స్థితికి వస్తాం మనిషి అని ఎప్పుడు అంటాం మన ఈషణ జ్ఞానే మనిష అని అంటాం అయితే ఏమిటా భాగవతం వినేంత వరకు మేము మనుషులం కాదా అని మీరు అనవచ్చు నేను శాస్త్ర ధర్మం మాత్రం చెబుతుంది అర్థమైందా అండి అదో వచ్చారు అప్పారావు నమస్కారం ఎందుకంటే నిన్న మంచి పుస్తకం ఇచ్చారు దాంట్లో కథలు చదువుతుంటే చాలా దివ్యమైనటువంటి ఆనందం జయగోపాలకృష్ణ భగవానుకి దివ్యాత్మస్వరూపులరా కనుక అనేక రకాలైనటువంటి ఆ లీలలు ఆ భగవంతుని చూపించారు వీళ్ళందరితో కూడా ఆయన ఆడుకున్నాడు అందుకనే వాళ్ళను జన్మించమని చెప్పాడు వాళ్ళు జన్మించారు రాక్షస జాతి నుండి కొంతమంది పుట్టారు దేవజాతి నుండి కొంతమంది పుట్టారు ఇటు రాక్షస జాతి నుండి పుట్టిన దేవజాతి నుండి పుట్టిన వీళ్ళందరూ చేసిన కర్మ వల్ల మనకు పాఠం చెప్పడం కోసమే తప్ప వాళ్లకు అందులో స్వార్థమేమీ లేదు ఎవడు ఏ విధమైన చింతన చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు అనే పాఠమే భారత సారాంశం మొత్తం అంత అంత దాన్ని నడపడానికి పద్దెనిమిది పర్వాలు తీసుకున్నాడు ప్రతి పర్వము దానికి పర్వము అని పేరు పెట్టాడు భాగానికి అవునండి భాగవతంలో స్కంధాలు అని పేరు పెట్టాడు అవి కనుపులు చెరుకుగడ కనుపులు కానీ ఇక్కడ భాగాలకు మాత్రం ఏవని పేరు పెట్టాడంటే పర్వము పర్వము అంటే అర్థమేమిటండి ఇంతమంది పెద్దలు ఉన్నారండి పర్వము నివేదన పండగ మీరు ఇంగ్లీష్లో చదువు తెలియదు పండగ పర్వము అంటే పండుగ ఇందులో ఉన్న ప్రతి భాగము మానవ జీవితానికి పండుగ కలగజేసేదే అందుకని పర్వము అని పేరు పెట్టాడు ఏ విధంగా పండుగ కలగజేస్తుంది పండుగ అంటే ఇంటో అరిసెలు చేసుకును చక్రాలు చేసుకును ఆ చెక్క బిళ్ళలు చేసుకును ఏవో చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటే పండుగ కాదు జీవితం పండితే పండుగ జీవితాన్ని పండించుకోవడానికి కావలసినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి భాగములు కనుక వీటికి పర్వములు అని పేరు పెట్టి ఎది పర్వాలు ఉన్నాయా అంటే పద్దెనిమిది పండగలు ఉన్నాయి ఒక జారుంట అర్థమైందండి ఇప్పటికి ఎన్నో రోజుకొచ్చాం మనం రెండు రోజుకొచ్చామా అంతేనా ఇంకా ఆది పర్వంలోనే ఉన్నాము ఒక ఆది పర్వం నడవడమే కష్టం ఆ తరువాత మిగతా పర్వాలన్నీ నడిచిపోతాయి తేలిగ్గా కనుక దివ్యాత్మస్వరూపులరా ఇప్పుడు ఈ పుట్టినటువంటి పాండవులు ఎక్కడ ఉన్నారయ్యా పాండురాజు యొక్క పుత్రులు అక్కడ హస్తినాపురంలో ఒక్కరోజు తేడా ఒక్కరోజు తేడాతో వందమంది పుట్టారు ఆ వంద కుండలలో బయటికి తీశారు వాళ్ళను అట్లాగే ఆడపిల్ల పుట్టింది నూట ఒకటి ఈ నూట ఒక్క మంది గాంధారి సంతానం ధృతరాష్ట్రుని సంతానం నూట రెండు మంది చెప్పాం కదండి సుషేణుడు వాడి పేరు వైశ్య కన్యకు పుట్టినటువంటి వాడు వాడు మంది వాస్తవంగా ఆలోచిస్తే కానీ గాంధారి లెక్కలో మాత్రం నూట ఒక్క మంది ఈ వంద మందిని నూట ఒక్క మందిని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కడ పాండురాజు పుత్రులు ఐదుగురే ఈ ఐదుగురు ఎలా ఉంటారో ధృతరాశునికి తెలియదు గాంధారికి తెలియదు ఎప్పుడైతే పాండురాజు గతించి మాదిరి కూడా సహగమనం చేసిందో వెంటనే ఆ పిల్లలకు ఉపనయనం చేయించింది ఎవరు ఈ కుంతీదేవి ఆ ఉపనయనం ఎవరు ఏ ఋషులైతే ఏ మునులైతే చేశారో వాళ్ళే కుంతీదేవితో చెప్పి అమ్మ ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం అంత న్యాయమైనది కాదు కనుక ఈ పిల్లలను వెంటబెట్టుకుని నీవు హస్తినాపురం చేరడం చాలా ఉత్తమం కుంతీదేవి చెప్పినటువంటి మాట అండి సంగమో మమామోకం అయ్యా మహానుభావులారా నాదో చిన్న సందేహం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తుపట్టవచ్చు కాని ఈ పిల్లలు నిజంగా మా పాండురాజు పిల్లలేనా అని అడిగితే నేను రెండు రకాలుగా బాధపడవలసి ఉంటుంది మొదటిది ఏమిటయ్యా అయ్యో నేను ఇంత ఇక్కడికి వస్తే వాళ్ళు నిరసించారే అనే బాధ ఒకటి రెండవ బాధ మా పాండురాజు పిల్లలేనా అని వాళ్ళు అడిగితే ఎవరిని సందేహించినట్టు నన్ను సందేహించినట్టు అవుతుంది అవునా కాదా కనుక నేను వాళ్లకు శీల పరీక్ష ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తు కనుక ఇక్కడే ఉండి కందమూలాదులు తింటూనే ఈ కలిగిన పిల్లల్ని పెంచుకుందామని అనుకుంటున్నాను అని కుంతీదేవి చెబితే అక్కడ ఉన్నటువంటి ఋషితుల్యులు అమ్మా అందుకనే భారతం ఎప్పటికీ కూడా తరువాత జరిగేటువంటి విషయాన్ని అతి తేలిక ముందే తెలియజేస్తూ వచ్చింది ఆ ఋషులు చెప్పారు అమ్మా నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదు ముందు జరగవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి వాళ్ల వల్ల జరగవలసినటువంటి పనులు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు పాండురాజు కొడుకు అయినటువంటి ధర్మనందనుడే మొత్తమంతా పరిపాలిస్తాడు సర్వం సహా వీర్యం తూమండలం సమస్తం ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాది చీ పెద్ద కొడుకైనటువంటి వాడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాది ఇన్ని లక్షణాలు కలిగి సర్వై భూమండలం భూమండలం మొత్తాన్ని పరిపాలన చేయగలరు అంత దివ్యమైన స్థితి కలిగిన వాడు వాడి జాతక చక్రం ప్రకారం అటువంటిది నీవు అరణ్యాల్లో ఉంటాను అంటే కుదురుతుందా నా మాట విని మేం చెప్పినట్టుగా చెయ్యి నువ్వు అడిగినట్టుగా పిల్లలు ఐదుగురికి మేము ఉపనయనాలు చేశాం ఏమండి కనుక మేం చెప్పినట్టుగా కూడా నువ్వు విని ఈ పిల్లల్ని తీసుకువెళ్ళు అక్కడ వాళ్ళకి ఒక ఆధారం దొరుకుతుంది నీకు కూడా ఆధారం దొరుకుతుంది ఎందువల్ల ఆధారం దొరకాలి ప్రసాదేనతరే రాజ్ భవిత్యతే ఎంత గొప్ప ఉపాయం చెప్పారండి వాళ్ళు ఆలోచించి ముందు చూపు కలిగి ఉండడమే పెద్దతనం వయస్సు రావడం పెద్దతనం కాదు ఏది పెద్దతనం అయ్యా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమంటే మీ వయస్సు డెబ్బై ఐదు ఉంటుందా ఎందుకు అడుగుతారు అంటే మొత్తం అంతా పడిపోయింది ఆ కారణం చేత డెబ్బై ఐదు ఉండవచ్చు అని అనుకోండి వచ్చి నష్టమేం లేదు అంటూ నేను కనుక కేవలం శారీరక స్థితితో దేన్నో బట్టి చెప్పడం కాకుండా ఎవడు పెద్దవాడు పెద్దతనం దేనివల్ల వస్తుంది యోగ్యత వల్ల వస్తుంది దేనివల్ల వస్తుందండి యోగ్యత కావాలి ఆ యోగ్యత ఎట్లా ఉండాలి ఏ దోషము భవితా దోషయుత్యుత రాజి అమ్మాయి నీవు అక్కడికి వెళ్ళినట్లయితే నీకు ఏ విధమైన దోషము ఉండదు కారణం ఏమంటే ఇప్పుడు ఈవిడ ఏ వయస్సులో ఉన్నది వార్ధక్యమేమీ లేదు ఏమండి పాండురాజే వెళ్ళిపోయే సమయానికి నలభై సంవత్సరాలు పాండురాజు గటించిన నాటికి ఒక ఆరు సంవత్సరాలు తేడా వేసుకున్న కుంతీదేవికి నలభై ఏళ్ళు ఏమండి ఆ స్థితిలో ఆవిడ వార్ధక్యంలోకి వచ్చిందా ఇంకా రాలేదు ఈ అరణ్యాలలో ఉన్నట్లయితే ఎటువంటి స్థితి కలుగుతుందో ఎప్పుడు నిన్ను కాపాడేవాడు నీ యొక్క దివ్యత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నీకు కూడా ఒక రక్షణ అందువల్ల ఏ విధమైన ఆధారం లేకుండా నీవు రక్షింపబడేటువంటి అవకాశం లేదు నశోభంతే శోభించదు పండిత వనిత లత కవిత నిరాశ్రయం అన్నారు నిరాశ్రయం నశోభంతే పండిత వనిత లత కవిత ఆశ్రయం లేకుండా లోకంలో ఇవి ప్రకాశించే అవకాశం లేదు ఒక పండితుడు కానీ ఒక స్త్రీ కానీ ఒక టీగ కానీ ఓ కవిత్వం కానీ ఎవరైనా ఓ కవిత్వం రాస్తే ఆ పుస్తకాన్ని ఎవరైనా కొనుక్కుని దాన్ని చదువుకోవాలి ఏమండి పాపం వారు ఆ పుస్తకం వేల ముప్పై రూపాయలను రాశారు కానీ మనకు అందరికీ ఉచితంగా పంచిపెట్టారు ఏమండి కనీసం వాళ్ళు చదువుతారు కదా ఆశతో మొత్తం చదివేసి అయిపోయింది ఆ పుస్తకం ఏమండి ఎంత విలువైనది ముప్పై కాదు మూడు వందలు కాదు మూడు వేలు పెట్టుకున్న అటువంటి దివ్యత్వాలు మనకు లభితాయి ఎందుకంటే మానవాతీతమైనటువంటి తత్వం అది మానవ లోకానికి సంబంధించినవి ఏవైనా డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కానీ మానవ అతీతమైనటువంటి దివ్యత్వాన్ని ఏం పెట్టుకుంటామండి ఎవ్వరూ కొనలేరు అటువంటివి అంత భవ్యమైనటువంటి విశేషాలు కనుక దాని విలువ సంగతి నన్ను కోట్ల ఖరీదు చేస్తుంది కాకపోతే దురదృష్టం ఏమంటే ఆవిడ ఉన్నప్పుడు రాలేకపోయానే అని రాత్రి అంతా ఏడిచానండి వాస్తవం ఆ తల్లి ఉన్నప్పుడు ఒక్కరోజునొచ్చా అప్పటికి తెలిసే వయస్సు కాదు ఏదో కాలేజీలో చేరదాం ఇక్కడ భాషా ప్రవీణ ఉన్నది కదా ఆ రోజుల్లో భాషా ప్రవీణకి ఫీజు ఎంతో తెలుసా అండి రూపాయలు ఐదు సంవత్సరాలకి కలిపి పదిహేను రూపాయలు కూడా పెట్టి చదువుకునేటువంటి స్తోమత లేదు ముగ్గురు నడిగితే మూడు ఐదులు పదిహేను రూపాయలు ఇస్తే అది కట్టి చేరదామని ఇక్కడికి వచ్చాను అర్థమైందండి ఎట్లా వచ్చానో బాపట్ల నుంచి నడిచి వచ్చానండి ఇల్లు ముందు అప్పటికి అడ్మిషన్స్ అయిపోయినా ఇంకెవరిని తీసుకునే అవకాశం లేదన్నారు అన్నం పెడుతున్నారు అంటే అప్పుడు ఈ బిల్డింగ్లు ఇవేమీ లేవు మొత్తం పాట కళాశాల కూడా పాకే అన్నీ పాకలే ఉండవు భోజనం పెడుతున్నారు అంటే వెళ్ళా భోజనం చేశా కనీసం ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇట్ట వచ్చానమ్మా నాకు దొరకలేదమ్మా అని అడిగితే సీటు ఇచ్చేదేమో ఆవిడ ఆవిడ చెప్పి ఇప్పించేవారేమో అడిగే యోగ్యత లేదు అనుభవించే యోగ్యత ఉండాలి కదా ఆ యోగ్యత లేక వెళ్ళిపోయా తిరిగి ఇంటికి మళ్ళీ ఇక్కడ కట్టాల్సిన పదిహేను రూపాయలు వెళ్ళడానికి ఛార్జీకి ఉపయోగపడినాయి నరసరావు పేట వెళ్ళి అక్కడ చేర అయిపోయిన తర్వాత ఇంతకాలానికి ఇప్పుడు మళ్ళీ జిల్లెళ్ళ ముందులో అడుగు పెట్టారు నాకు ఆ పుస్తకం చదువుతుంటే రాత్రి దుఃఖం వచ్చింది మనం ఎంతకాలం దేశంలో బతికే ఉన్నాం కదా ఎందుకు రాలేకపోయాము కారణం ఏమిటి ఎందుకు చూడలేకపోయాము యోగం అనుభవించే యోగం ఉండాలి ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఎవ్వడు నాకు ఒక్కటే అనిపించింది ఆ కాశీ విశ్వనాథుని అనుమతి లేకుండా కాశీ వెళ్ళలేరు అని కాశీఖండంలో రాసి ఉన్నది శ్రీనాథుడు రాశాడు కాశీఖండం అట్లాగే ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఇక్కడ కూడా ఎవ్వరూ అడుగు పెట్టలేరు ఆవిడ అనుగ్రహం లేదు ఎంతకాలానికి వచ్చిందయ్యా అనుగ్రహం అంటే ఇదిగో ఇంతకాలానికి కారణం ఏమిటి అంటే ఇంతకాలము ఆవిడ పెట్ చదువు చెప్పినటువంటి విద్యలో ఇప్పటికీ నాకు వంద మార్కులు వచ్చినాయి ఇంత వయస్సు దాటిన తర్వాత ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద అడుగు అని అనుమతి ఇచ్చింది కనుకనే ఇక్కడికి చేరుకున్నాం దిస్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఈ వైదికమైనటువంటి సంపత్తికి ఎంతోమంది మహానుభావులు దేశంలో ఎంతోమంది దివ్యమైనటువంటి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క కిరణాలంటే ఆ భగవంతునికి ఎంతటి శక్తి ఉంటుందో ఆ కిరణానికి కూడా అంతే శక్తి కిరణమే లేకపోతే సూర్యుడు కనబడతాడా మనకు తెలుస్తారా ఉన్నట్టుగా అటువంటి దివ్యమైన తత్వాలు లోకల్లో మన పక్కనే ఉన్నా మనం కనుక్కోలేని కనుక దివ్యాత్మస్వరూపులరా రాజిశీ భవిత దోష ఇత్య ఏ విధంగా నీకు దోషం కలుగుతుందో చెప్పలేము కనుక ఆ దోషం ఆపాదింపబడిన తర్వాత దాన్ని పోగొట్టుకోవడానికి కాలం పడుతుంది ఏ విధంగా నిన్ను నీవు శీల రక్షణ చేసుకోగలుగుతావు అందువల్ల మా మాట విని నీవు మాతో రావమ్మ ఏషర్మ భూత భవిష్యతి న విక్రాంత సత్యవాక్య రాజా పృథివ్యం భవిష్యతి మేం ఖచ్చితంగా చెబుతున్నాం రాజా పృథివ్యాం భవిష్యతి రాబోయే కాలంలో భూమండలం మొత్తాన్ని పరిపాలించగలిగిన రాజుయ పర్వ్యాంటి ధర్మరాజ్ పెద్ద కొడుకే రాజ్యాన్ని పరిపాలిస్తాడు విక్రాంతగా అన్ని విషయాలు బాగా తెలిసినవాడు సత్యసంధ సత్యవత్య పరిపాలకుడు ధర్మభూతం శ్రేష్ట ధర్మంగా నడుచుకునేటువంటి వారిలో శ్రేష్టమైనవాడు చాలా గొప్ప విశేషణం అండి ఇది వ్యాసుడు చెప్పినటువంటి దాంట్లో ఎందుకంటే ధర్మంగా నడుచుకోవడమే విశేషణం ధర్మంగా నడుచుకునేటువంటి వాళ్ళలో శ్రేష్టమైన ఇతడు అంత గొప్పవాడు అవుతాడమ్మా నువ్వు అనవసరంగా అరణ్యాలు పాలు చేసి ఆ పిల్లవాడిని ఎందుకు కూరగాకుండా చేయవద్దు అర్థమైందా నా మాట విను నాతో మాతో రమ్మణమన్నారు ఈ మునులు ఋషులు అంతా కలిసి ఆ శతృంగ పర్వతం దగ్గర ఉన్నటువంటి కుంతీదేవిని ఆ కుంతీదేవి యొక్క పుత్రులైనటువంటి ఆ కౌంతేయులు మాద్రేయులు కుంతీదేవికి ఐదుగురు పిల్లలు కాదు ఆవిడకి ఎంతమంది పిల్లలు ముగ్గురే మిగతా ఇద్దరు ఎవరయ్యా అంటే మాతృ యొక్క పిల్లలు ఆ మాతృ సహగమనం చేస్తూ తన పిల్లల్ని కూడా ఎవరికి అప్పచెప్పింది కుంతిదేవికే అప్పచెప్పింది కనుక ఇప్పుడు ఆవిడకు తనకు ముగ్గురే వీళ్లతో నాకేం సంబంధం అని అనుకోలేదు ఇప్పుడు తనకు ఐదుగురు కొడుకులుగా భావించింది కారణం ఏమిటి చెప్పండి బంధమెడైన ఎంతటి వారికైనా అని ఓ సూత్రం ఉన్నది ఎంత వేదాంతం చెప్పినా కొడుకో కూతురో మనవడో మనోరాలో కనబడేటప్పటికీ వేదాంతం అంతా ఏమవుతుందండి గాలికి కొట్టుకుపోతుంది అవునా కదా భారతం వింటున్నంతసేపో భాగవతం వింటున్నంతసేపో పక్కగా ఇక్కడ కూర్చుంటాం ఆహా ఎంత చెప్పాడు వ్యాసుడు ఎంత గొప్పగా చెప్పాడు అనుకుంటూ ఉంటాం గుమ్మం దాటిన వెంటనే మళ్ళీ ఆ కర్ణ పిశాచి చెవు దగ్గరికి వస్తుంది వాడు బజార్ నుంచి ఇంటికి వచ్చాడా జాగ్రత్తగా వస్తున్నాడా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకో నువ్వు వీలైతే వెంట వెళ్ళు వాడిని అనవసరంగా కొత్తకు పసివాడు ఏడుస్తాడు వాడు కొట్టి వాళ్ళు చేత పని చేయించకూడదు మనం చిన్నప్పటి నుంచి నిన్న కొడితే నువ్వు పనికొచ్చేదానివా కాస్త నా మాట వింటూ ఉండు గంటన్నర సేపు మాట్లాడుతుంది అవునే కాదండి ఇదంతా ఎవరి ఆ మనవడి కోసం కోసం అసలు కన్నా వడ్డీ ఆ పరిస్థితుల్లో ఉంటాము ఎప్పుడైతే పరిపూర్ణమైన వేదాంతతత్వం వస్తుందో అప్పుడు ఎదురుకుండా ఎవరు కనబడినా ఎవరుగా కనబడుతుంది ఏమీ లేనట్టుగానే కనపడుతుంది ఆ వేదాంతతత్వం వంటపడాలి అంటే సాధన అనేది చేస్తరాల్సిందే ఇప్పటికిప్పుడు ఏమైనా వంటపడుతుందా మళ్ళీ ప్రశ్నే జన్మ జన్మలు సాధన చేస్తే గాని అంత తేలిగ్గా వండబట్టేది కాదు పసితనంలోనే ఎనిమిదేళ్ల పిల్ల వయస్సులో ఉండగానే పక్షవాతం వచ్చినటువంటివి కాను ఒక తన బంధువు ఇంటి వద్దకు వెళ్ళి ఆటో దిగుతూనే బస్సు దిగుతూనే రిక్షా దిగుతూనే సరాసరే ఆ రోగించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్నానం చేయించి చక్కగా ఒళ్ళు తుడిచి బట్టలు కట్టి ఎనిమిదేళ్ల చిన్నపిల్ల అంతగా సేవ చేసి దివ్యమైన సేవ చేస్తే పరమ రామ భక్తుడటాయన ఏమండి అమ్మగా వచ్చి ఆదరించింది రాముడుగా వచ్చి కరుణించను అని చెప్పి ఆ మరుసటి రోజు ఆయన చివరి ఊపిరి వదిలేశాడు అయిపోయింది అతడు వెడతాడు అన్న సంగతి ఈ తెలిసి వెళ్ళిందా తెలియక వెళ్ళిందా తెలిసే వెళ్ళింది చిత్రజీవరి క్షణంలో అయినా అతడు ప్రశాంతంగా వెళితే బాగుండును కదా అనే ఉద్దేశంతో వెళ్ళి సేవ అవునా కదా అండి ఎట్లా తెలిసింది ఎనిమిదేళ్ల పిల్లకు ఏమి సాధన చేసిందని తెలిసింది ఆ అనసూయమ్మ దేవి ఈ జన్మలో చేసిన సాధన మాత్రమే కాదు ఎన్నో జన్మల నుంచి సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఈ జన్మకు అది పండింది అదృష్టం ఎవరిదయ్యా ఆ పండిన పండును చూడగలిగిన వాళ్ళది అదృష్టం మొక్క వేసిన వాడు వేరే ఉన్నాడు పెంచినవాడు నీళ్లు పోసిన వాడు దాన్ని జాగ్రత్తగా చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడినవాడు ఇవన్నీ జరిగినాయి ఎన్నో జన్మల్లో వాళ్ళెవరూ అనుభవించాల ఎవరు అనుభవించారయ్యా దివ్యమైనటువంటి పండు యొక్క ఫలము యొక్క సౌరభం ఈ జన్మలో ఎవరైతే ఈ యుగంలో ఆవిడ వచ్చిన తర్వాత ఎవరైతే వచ్చారో ఆ సాన్నిహిత్యంలో సాహచర్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అనుభవించగ అర్థమైందండి ఆ సాధన మాత్రం ఎప్పటి నుంచి జరుగుతుంది జన్మ జన్మల నుంచి జరుగుతుంది కనుక మనం ఎంత చేసినా మనం ఇట్లాగే ఉంటామయ్యా అని దాన్ని వదిలేస్తే ఏమవుతుంది సాధన భ్రష్టత్వం ఏర్పడుతుంది ఆ సాధన ఆశాంతం కొనసాగాలి ప్రాణం పోతే పోతుంది మళ్ళీ ఈ సంస్కారం వచ్చే జన్మకు వస్తుంది అప్పుడు సాధన జరుగుతుంది ఆ తర్వాత జన్మకి వస్తుంది అలా చేయగా చెయ్యగా ఎప్పుడో ఆ సాధన ఫలిస్తుంది ఆ దివ్యమైనటువంటి వేదాంత తత్వం ఎప్పుడైతే మనకు అందుతుందో అందిన తర్వాత ప్రతి వస్తువు ఎట్లా కనపడుతుంది ఏమీ లేనట్టుగా కనపడుతుంది అంత శూన్యం దాన్నే మనం ఏమంటున్నాం పూర్ణ వస్తువు పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే పరిపూర్ణమైనటువంటి తత్వం అది ఉన్నది ఒక్కటే రెండోది ఏది లేదు ఆ విధమైనటువంటి తత్వం వచ్చేసింది అంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటయ్యా త్వమేవాహం అహం బ్రహ్మాస్మి తత్వమసి అయం ఆత్మా బ్రహ్మ అటువంటి స్థితికి మనం చేరుకుంటాం చేరుకోవడం కోసం మనం చేయవలసిందంతా ఇదంతా సాధనే ఇప్పుడు మనం కూర్చుని వినటం కూడా ఓ సాధన ఇలా వినగా వినగా వినగా వినగా కొంతకాలానికి ఈ విషయం పట్ల మన మనస్సు నిలబడుతుంది భారతం చెప్పిన వెంటనే నిలబడదు నిలబడుతూ గనుక చెప్పడం మానేయడం అనేది ధర్మం కాదు వినడం కూడా మానకూడదు వినగా వినగా ఎప్పటికీ బాగా రాగం వస్తుందండి ఆయనలాగా నేను పాడాలంటే పాడగలుగుతానా ఏమండి అంతకుముందు శ్లోకాలు చెప్పారు ఆయన ఆ శ్లోకాలు పాడినప్పుడు ఉన్న శృతి వేరు కీర్తన పాడడం మొదలు పెట్టారు ఆ కీర్తనకు వచ్చినటువంటి శృతి వేరు ఆ శృతి జ్ఞానం కావాలి లయ జ్ఞానం కావాలి వీటినన్నింటినీ పొందితే కానీ ఆ సంగీతం అంటే ఏమిటో తెలియదు తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేయాలి అనగ ననగ రాగ పాడగా పాడగా పాడగా ఎప్పటికో ఎదుటి కూడా వినగలిగినంత చక్కగా పాడగలిగిన స్థితి వస్తుంది మొదలుపెట్టినరోజున వాడి పాట వాడికే అసఖ్యంగా ఉంటుంది ఎదుటి వాడు ఏమి వింటాడు కనుక సాధన కూడా అంతే అందువల్ల నీ కుమారుడు సామాన్యమైన వాడు కాదు మేం చెప్పేటువంటి మాట విని తల్లి నీవు మా వెంట వస్తే మేము వెళ్ళి ధృతరాష్ట్రకు అప్పగిస్తాం ఆ కుంతిదేవిని వెంట పెట్టుకున్నారు ఐదుగురు పిల్లలను వెంటబెట్టుకున్నారు సరాసరి హస్తినాపురం వచ్చారు ధృతరాష్ట్రుడు ఈ ఋషులు మునులు చెప్పిన మాటను కాదు అన్నట్టుంటే భారతం ఇంకొక రకంగా ఉండేది ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఋషులు మునులు వాళ్ళు సత్యవాదులు వాళ్ళ నోటి వెంట అసత్యం వచ్చే అవకాశం లేదు అటువంటి స్థితిలో వాళ్ళు ఏ విధమైనటువంటివైనా సరే అంగీకరించవలసిందే జ్యేష్ఠం కుంతీ సుతం జాతం శ్రుత్వ రవిషమప్రభం దుఃఖేన పరమే ఉదరం ఎప్పుడైతే ఆ పిల్లల్ని తీసుకొచ్చారో ఈ గాంధారి మనస్సులో అనుకున్నదండి నాకన్నా ముందే కుంతిదేవి కన్నది అనేటువంటి అసూయ చేత నేను కడుపు బాదుకున్న వ్యాసభగవానుడు వచ్చిన కుమారులను బతికించాడు ఇచ్చాడు అమ్మయ్య నా పిల్లలు బతికారు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ రాజ్యం వీళ్ళదే అని నేను అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఎవరు వచ్చను ఆకృతి దేవి ఐదుగురిని వెంట వచ్చను ధర్మాధికారము ప్రకారము రాజ్యాధికారము ఎవరిది ప్రశ్న ధర్మాన్ని అనుసరించి రాజ్యాధికారం ఎలా ఎవరికొస్తుంది ఎవరికి రావాలి రాజుగా ఉన్నవాడు ఎవరండి కామాని కబాత పిత ఏవ నిమిత్త రాజ్యాండు సుత ఏం అధికారం ధర్మయుక్త రాజుగా ఉన్నవాడు ఎవడు లోకంలో ఆ ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు కానీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉన్నది రేపొద్దున ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ కొడుకులు వచ్చి అడిగితే అర్హత ఉంటుంది కానీ ఈ ఇంట్లో మేము ఉంటున్నాం ఇల్లు మాదే మా పిల్లలదే అని ఎవరైనా అంటే ఒప్పుకునే అవకాశం ఉన్నదా ఉందా ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాడు ఉండనివ్వండి ఉండకపోనివ్వండి ఇల్లు మాత్రం వాడు ఎవరి లెక్కలో ప్రభుత్వపు లెక్కలో అట్లాగే ఇక్కడ కూడా ప్రభుత్వం ఎవరయ్యా అంటే ధర్మమే ప్రభుత్వం ఆ ధర్మము అనబడే ప్రభుత్వంలో రాజు ఎవరయ్యా అంటే పాండు రాజే పాండురాజు రాజయ్యాడు గనుక రాజ్యాధికారం పాండురాజు కొడుకులు పోస్తున్న తప్ప ధృతరాష్ట్రుని కొడుకులకు రాజ్యాధికారం వచ్చే అవకాశం పాండురాజు చాలా మంచివాడు గనుక సింహాంసనం పైన ధృతరాష్ట్రుణ్ణి కూర్చోబెట్టాడు స్కృతరాష్ట్రుడు పాలన చేస్తున్నట్టుగా లోకానికి అనిపించింది అంతేగాని రాజ్యాధికారం పాండురాజుదే అటువంటి స్థితిలో ఇప్పుడు వీళ్ళు వస్తే ఈ ఐదుగురిని వెండబట్టుకుని కుంత్రీదేవి వచ్చింది ఏం చేయాలి ఈ ఐదుగురికి మాకు సంబంధం లేదు వాళ్ళని మీరు తీసుకుపోండి కుంతిదేవిని మాత్రం ఇక్కడ ఉంచండి అని చెప్పేటువంటి ధైర్యం ధృత రాష్ట్రునకు లేదు జజేతి ఏకం కులశాధే అర్థమైందా ఈ వంశం మొత్తాన్ని రక్షించాలి కనుక ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టి అతడేమీ చేయలేడు కారణమేమంటే వచ్చిన వాళ్ళు ఋషులు మునులు వచ్చారు వాళ్ళ ఎదురకుండా వాళ్లతో నాకు సంబంధం లేదు అని చెప్పలేడు వాళ్ళు చెప్పారు నాయన ఖచ్చితంగా ఈ విధంగా ఉండవలసిందే అని చెప్పారు తప్పనిసరిగా స్వీకరిస్తానన్నాడు పాండవులను తన తమ్ముని కొడుకులుగా అంగీకరించాడు అంగీకరించినవాడు ఏం చేయాలండి న్యాయ సమ్మతం అయితే వెంటనే రాజ్యాధికారాన్ని నాయన ఇదిగో నీ తండ్రి రాజ్యం అయ్యా ఇది అతడు పరిపాలన చేసిన రాజ్యం కనుక నీవు స్వీకరించమని ధర్మనందనులకు అప్పగించ రాజ మాట కూడా ఎవరయ్యా అంటే ఖచ్చితంగా కుంతీదేవి గాంధారికి ఏం సంబంధం లేదు ధృతరాష్ట్రునికి అంతకన్నా సంబంధం లేదు ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేశారు కనుక ధృతురాష్ట్రుడికి లోపల ఓ భయం ఏర్పడిందండి ఇప్పుడు నా కుమారుల పరిస్థితి ఏమిటి భారతంలో ఎక్కువ బరువు అంటే స్వార్థం స్వార్థపూరితమైనటువంటి వాడు ఎవడైనా సరే చిత్తజవరికి కనీసం కొంచెం కూడా మిగలకుండా నష్టపోతాడు అన్న సంగతి భారతం పరిపూర్ణంగా తెలియజేసింది ఇక్కడ వ్యక్తం కులంకరణోతా సుతస్తాంతి పరత్యాగో మహోయేవ మహాన్ ృత రాష్ట్రుని పరిస్థితి చెప్పాడండి ఇక్కడ నేను ఎటు గుడ్డివాడినయ్యాను నాకు పరిపాలన అర్హత లేదు నా కుమారులకు కూడా లేకపోవడం ఏమైనా న్యాయమేనా గుడ్డివాడికి పిల్లలు కలిగినంత చేత వాళ్ళు కూడా అనర్హత పొందిన వాళ్ళేనా ఏమండి న్యాయమైన ఇది కనుక నా పిల్లలు రాజ్యాధికారాన్ని పొందాలి అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ఈ ఐదుగురు వచ్చేసారు ఒక్క పని చేద్దాం ఈ పిల్లవాడి జాతకం ఎట్లా ఉందో చూద్దాం ఏ పిల్లవాడి జాతకం అండి ఏ పిల్లవాడి జాతకం ధృతరాష్ట్రునికి కలిగిన పెద్ద కొడుకు అర్థమైందా అండి పాడి జాతకం ఎట్లా ఉన్నదో చూద్దాము మొత్తం పండితుల్ని పిలిపించాడు ఆ పుట్టిన సమయం ఆ జాతకం కూడా ఎప్పుడు వేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు మొన్న మధ్య గరికిపాటి నరసింహారావు గారు కూడా ఒక చోట జాతకాలు లేవు ఏమీ లేవు ఏనాడి శని లేదు ఏమీ లేదు నమ్మమాకండి అన్నారు నాకు తెలిసినంతవరకు జాతకాలు ఉన్నాయి లేకపోవడం అనేది ఏమీ లేదు శాస్త్రము ఎప్పుడు తప్పు కాదండి ఆ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని చెప్పేవాడిలో దోషం ఉంటే చూడవచ్చు ఎందువల్ల దోషం ఆ శాస్త్ర గ్రంథము పట్ల పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం లేకపోతే మూలుగా వెచ్చాలు తీసుకుని కూడితేనే ఆ కూడికలో తేడా వచ్చి మళ్ళీ మళ్ళీ పైనుంచి కిందికి కింది నుంచి పైకి కూడేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు అవకాశం లేదు ఆ పెట్టె మధ్యలో పెట్టుకునేవాడు టగత కొడుతూ ఉంటాడు క్యాలిక్యులేటర్ చెబుతుంది ఆ క్యాలిక్యులేటర్ కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చెబితే మనం ఏం చేయలేము అది కూడా యంత్రమే కదండి ఏం చేస్తాం కనుక అనేక రకాలైనటువంటి దోషాలు దొరుకుతూ ఉండే చిన్న విషయాల్లోనే మరి ఇంత ఖగోళ శాస్త్రం ఆయా గ్రహ గతులు నక్షత్ర గతులు రాసులు వాటి యొక్క గమనం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎంత కష్టం ఎంత కష్టం ఆ చెప్పేటువంటి వాటిలో తేడా ఉండొచ్చేమో కానీ శాస్త్రం దోషం లేదు ధృతరాష్ట్రుడు జాతకం వేయించాడండి జాతకం వేయిస్తే ఆ చెప్పేటువంటి పండితులు చెప్పారు వీడు లోక కంటకుడై దంభుడై అసూయాపరుడై వంశ నాశనకరుడై పుట్టను అని చెప్పారని మొత్తం కురు వంశం మొత్తాన్ని నాశనం చేసేవాడు ఎవడయ్యా వీడే కనుక వాణ్ణి వదిలేయడం చాలా మంచిదయ్యా అని చెప్పారు చేకం కులస్యర్థే గ్రామస్యర్థే కులం తజేత్ గ్రామం జనపదస్థే ఆత్మార్థే పృథివీ చూ చాలా గొప్ప ధర్మం చెప్పారండి ఒక కులాన్ని రక్షించాలి అంటే ఆ కులంలో ఉన్న దుర్మార్గుణి వదిలిపెట్టేయాలి వెలివేయాలి అర్థమైందండి పూర్వపు రోజుల్లో వెలువేయటం అనేవి ఉండేది కదా ఎందుకయ్యా వెలువేయటం అంటే మిగిలిన వాళ్ళందరినీ రక్షించడం కోసం అందుకోసం వెలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యక్తిని త్యాగం చేయాలి ఒకవేళ ఈ కులం వల్ల ఈ గ్రామం మొత్తానికే ప్రమాదం అంటే ఆ కులాన్ని వెళ్ళివేయాలి ఈ గ్రామం వల్ల దేశానికి నష్టం అంటే దేశాన్నే వదిలిపెట్టాలి ఎప్పుడు వల్ల ప్రమాదం కలుగుతుందో వాళ్ళను వదిలిపెట్టడం రాజధర్మం కనుక ఓ మహారాజా వీడిని వదిలిపెట్టమన్నాడు కానీ ధృతరాష్ట్రుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నది ఒకటి ఉన్నదండి ఏమిటయ్యా అంటే రాజ్యాకాంక్ష రాష్ట్రుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నది ఏమిటండి కౌరవాణం స్థిరీకృత్య బాల్యతావశేష్యేకారం శాఖమేవ కుర్యాతరాష్ట్రుడు ఏనాడైతే బుడ్డివాడుగా పుట్టాడో ఆనాటి నుంచి కూడా రాజ్యాధికారాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాడే మరి పొందవచ్చు కదయ్యా భగవంతుడు వాడికి జ్ఞానం కూడా ఇచ్చాడండి ధృతురాశుడికి జ్ఞానం ఉన్నదా లేదా చెప్పండి ఉందా ఎలా చెప్పగలము వ్యాసుడు వరం ఉంది కనుక జ్ఞానం ఉన్నదని కానీ వాడు పుట్టిన తర్వాత వాడు జ్ఞాని అని మనకేమైనా తెలిసిందా తెలిసిందండి ఖచ్చితంగా తెలిసింది ఎట్లా తెలుస్తుంది అంటే రాయబార సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునకు తన యొక్క విశ్వరూప సందర్శనాన్ని దర్శింపజేశాడు దర్శింపజేసాడా లేదా దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించిన తరువాత ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుని అడిగాడు నీకేం కావాలో కోరుకోవయ్యా నేను ఇస్తాను మామా ఏం కావాలో కోరుకో ఇస్తా కృష్ణయ్య నీ దివ్యమంగళ రూపాన్ని చూచిన కళ్ళు నీ మళ్ళీ ప్రపంచాన్ని చూడకూడదయ్యా కనుక నీవిచ్చిన దృష్టిని మళ్ళీ నువ్వే తీసుకోవయ్యా అన్నాడు ఇప్పుడు చెప్పండి వాడు జ్ఞానా అజ్ఞాన ఏమండి జ్ఞానే మరి ఎందుకింత దుర్మార్గం చేశాడు ఏమిటి పరిస్థితి అంటే జ్ఞానము కన్నా బలమైనటువంటి పుత్రేషణ అర్థమైందండి ఆ పుత్రేషణ ఎంత ప్రమాదకరమైందంటే ఓ స్వామివారు వర్షంలో బాగా తడిసిపోయి ఓ షాపుకి ముందు వసర లాగా ఉంటే వణికిపోతూ అక్కడ నుంచున్నారు నుంచుంటే ఆ షాపులో ఉన్న షావుకారు గారు చూసి అయ్యో స్వామివారు వణికిపోతున్నారని అయ్యా స్వామి లోపలికి రండి అని పిలిచి ఆ బట్టలు విప్పేసేయండి నేను వేరే కాషాయ బట్టలు ఇప్పిస్తా మీకు అని కొత్తవి తెప్పించి స్వామివారికి ఇచ్చాడు ఆ జొడ్లో నెగడు వేసి వేడి కాల్చుకోమన్నాడు సేవ చేశాడు కొత్త బట్టలు ఇచ్చాడు ఆ స్వామి వారికి ఆనందం కలిగింది ఏమయ్యా నాకు బాగా సేవ చేశావు నేను చేసిన తపస్సు అంతా ఉపయోగించి నీకు మోక్షం ఇస్తా వస్తావా అన్నాడు వెంటనే ఆయన ఏమన్నాడు నిన్నే నాకు పిల్లలు పుట్టారండి కవల పిల్లలు ఇద్దరు వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత వాళ్లకు ఈ వ్యాపారం అప్పగించి మీతో పాటు వస్తాను అప్పటిదాకా రాలేను ఏమనుకోవద్దు అన్నాడు అయితే కొద్ది కాలం తర్వాత వస్తాలే అన్నాడు మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తే ఏవయ్యా వస్తావా అయ్యా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకు ఎంత చెప్పినా ఈ వ్యాపారంలో కిటుకులు తెలియటం లేదు మరి కొంతకాలం నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు సరేనన్నాడు స్వామివారు మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చారు ఇప్పుడు సావుకారు ఎక్కడ ఆ కొడుకును కూర్చుని ఉన్నారు ఎవరబ్బా ఇక్కడ ఒక ఆయన ఉండాలి అయ్యమ్మ నాన్నగారేనండి ఈ మధ్య కాలం చేశారు వెళ్ళిపోయారు చెప్పారు వాళ్ళు అయ్యో అలాగా పాపం స్వాయర్కి మోక్షం ఇద్దామనుకున్నానురా ఇట్లా జరిగిందా అని ఆ స్వామివారు వెనక్కి తిరిగితే అక్కడ భర్రె ఉండి అరవడం మొదలుపెట్టిందిట దాని మీద నీళ్లు తల్లినప్పుడు కానీ మనుష్య భాషతో మాట్లాడిందిట నేనే షావుకారిని అయ్యా ఓహో అలాగా అయితే వస్తావా నాతో ఇప్పుడు ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు మనంటారు వాళ్ళకి వ్యాపారం తెలియట్లేదండి ఆ వచ్చిన రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది కనీసం పాలు పిండుకుని అవి అమ్ముకునైనా బతుకుతారు కదా అని గేదెనై పడి ఏడుస్తున్నా ఇక్కడ అన్నట్ట ఆ కొడుకుల మీద ఉండే ప్రేమ చేత వాడికి ఏ గది పట్టిందండి ఆ తర్వాత కుక్క అయ్యాడు వాడే ఆ తర్వాత పాము అయ్యాడు వాడే ఎన్ని రకాలుగా పిల్లలకు సేవ చేయడం చిడ్డది ఎవరికి దాన్ని ఆ పాముని కొట్టి చంపింది ఎవరయ్యా అంటే ఆ పిల్లలే ఆ కడుపును పుట్టిన పిల్లలే చంపుడు రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ కనుక పుత్రిరేషణ చాలా ప్రమాదకరమైనది ఆ పండితులు చెప్పారు అనేక మంది పెద్దలు చెప్పారు ఎంతమంది చెప్పినా తన పుత్రులను తాను వదులుకునేటువంటి స్థితిలో మాత్రం లేదు ఆ ఒక్క కొడుకుని వదిలితే చాలయ్యా మిగతా తొంభై మంది బతుకుతారు అని చెప్పారు వాణ్ణి వదలకపోతే వాడితో కలిపి మిగిలిన వాళ్ళు కూడా సంహరింపబడతారు కురు వంశమే నాశనం అవుతుంది అని చెప్పారు వంశం నాశనం అయిపోయినా సరే వాణ్ణి మాత్రం నేను వదలలేను అని నిర్ధారించుకున్నాడు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రం పాండవులను అంగీకరించాడు ధాట రాష్ట్రులైనటువంటి కౌరవులను కూడా పెంచి పెద్ద చేస్తున్నాడు ఇక్కడ ఇద్దరు ఏకకాలంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్ద వీళ్లకు ఏది డిఫరెన్స్ ఏమీ లేదండి భీమసేనుడు ఏ రోజున పుట్టాడో దుర్యోధనుడు కూడా అదే రోజున పుట్టాడు ఒకే రోజున ఒకే కాలంలో పుట్టిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు మహాబలశాలు అని చెప్పాము దుర్యోధనుడు భీముడు బకాసురుడు జరాసంధుడు కీచకుడు ఈ ఐదుగురు ఒకరి రోజున పుట్టిన వాళ్ళు ఒకే ముహూర్తంలో పుట్టినవాడు కనుక పెద్ద వయోవ్యత్యాసం వెళ్ళకేమీ పెద్దగా లేదు అందరూ కలిసి ఆడుకున్నారు పాడుకున్నారు అసలు వాస్తవంగా నిశ్చితంగా ఆలోచిస్తే కౌరవులకు ద్వేషం కలగడానికి కారణం పాండవులే వస్తుత కారణం ఏమంటే భీమసేనుడు ఒక్కడే కారణం పాండవుల్లో కూడా మిగతా వాళ్ళు ఎవరూ కారండి ఎందుకంటే వ్యాసభగవానుడు సత్యవచ సహా భారతంలో ఎక్కడా ఎవరి వైపు పక్షపాతాన్ని చూపించాల పాండవులు కేవలం యుద్ధ రంగంలో విజయాన్ని పొందడానికి ఆధారం ఎవరయ్యా అంటే ఇద్దరే ఇద్దరు అర్జునుని యొక్క శౌర్యప్రతాపాలు కూడా కాదు ఇద్దరే ఇద్దరు ఒకటి భగవంతుని ఆశ్రయించుట రెండవది ధర్మమును పాలించుట ఈ రెండు కారణాల చేతనే పాండవులు కౌరవులు ఓడిపోవటానికి కారణం రెండే రెండు భగవంతుని నిరసించుట ధర్మమును ఆశ్రయించకపోవుట అంతే ఈ ఒక్క విషయం తెలిస్తే మనం పాండవులమా కౌరవులమా అన్న సంగతి మనకే తెలుస్తుంది ఎప్పుడైతే తెలుసుకున్నామో దాన్ని అనుసరిస్తే ఆ అనుసరణ ప్రకారం మనకు జయం వస్తుందా అపజయం వస్తుందా అనేది మనమే తెలుసుకోవచ్చు దాని ప్రకారం ఆలోచించినట్లయితే నీళ్లలో జలాశయములలో ఈత ఈతడం అంటే చాలా ఇష్టం అండి ఎవరికి భీమసేను చిన్నతనం నుంచి కారణం ఏమిటయ్యా ఎవరు నేర్పారు వాడికి అంటే అసలు ప్రవాహ లక్షణం కలిగిన వాడు వాడు ఎవరండి భీమసేనుడు ఎందుకయ్యా ప్రవాహ లక్షణం అంటే వాయువు యొక్క లక్షణం ఏమిటండి అవునా ఆ వాయుతత్వం చేత ప్రవాహ లక్షణం కలిగిన వాడు ఆ కారణం చేత వాడు నీళ్లలోని సముద్రంలో కూడా ఏదగలవాడు సహజ లక్షణం జాత లక్షణం అన్నారు వీడు ఏం చేసేవాడు వాడికి ఆ విద్య బాగా వస్తే వాడు ఏదవచ్చు కానీ ఈ చేతి కింద మందిని ఈ చిగర్ కింద మందిని ఎరికించుకుని ఆ కౌరవులను ఇరికించుకుని ఇదే వట్టవాడు ఊరికే ఈత ఈది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వస్తే అది వేరే విషయం వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది నీటి లోపలికి వెళ్ళిపోయి గంటసేపు ఉండేవాటివాడు వాళ్ళు ఊపిరాడక కుయ్యో ముర్రో అని చెప్పే బుడగలు వచ్చే పరిస్థితుల్లో పైకి తీసుకొచ్చేవాడు ఈ కౌరవులంతా బతుకు జీవుడా అని బయటపడేవాడు వ్యాసుడు ఎంత అందంగా చెప్పారంటే వృక్షాగ్రే స్థిత ఫలం పంచతే సర్వై సహస్రైశ్యత్యతే వంద మంది అన్నదమ్ములు కలిసి ఒక చోట నిలబడితే ఈ భీముడు వెళ్ళి ఉర్రే ఆ చెట్టు మీద పళ్ళు బాగా ఉన్నాయిరా అని తన అన్నగారితో బెగిరిగా చెప్పేవాట ఎవరు భీముడు తన అన్నగారితో చెప్పేవాడు వామరాజుకి అన్నయ్య ఆ చెట్టు మీద పళ్ళు చాలా ఉన్నాయి కోసుకోమంటావా చాలా బిగిరిగా ఎందుకంత బిగ్గిరిగా చెప్పాలి ఈ మాట కౌరవులకు వినపడాలి ఆ కౌరవులు ఏం చేసేవాళ్ళు ఒరే ఆ చెట్టు మీద పళ్ళు బాగా ఉన్నాయి భీముడు ధర్మరాజుకి చెబుతున్నాడు వాళ్ళకన్నా ముందు మనం కోసుకోవాలి కానీ వంద మంది పరుగు పెట్టి వంద మంది చెట్టు ఎక్కేవాళ్ళు వాళ్ళందరూ చెట్టు ఎక్కేదాకా ఊరుకుని మొత్తం ఎక్కిన తర్వాత చెట్టు పట్టుకుని ఊపేవాట్టు తాటి చెట్టు ఊపితే తాటి పళ్ళు వేసవి కాలంలో రాడి పడినట్టు రాడిపోయి నడువులు విరిగి చేతులు విరిగి కాళ్ళు విరిగి నానా అలా ఊపినవాడు వాళ్ళు పంట మొదలుపెట్టిన తర్వాత పరుగు పెట్టేవాడు చిన్నతనం నుంచి అంతే అంతేకాదు కబడ్డీ ఆడేవాళ్ళుటీళ్ళు ఆ కబడ్డీ ఆడే సమయంలో కోత కోసం భీవుడు వస్తున్నాడు అంటే ఆ కౌరవుల్లో ఉన్నవాళ్ళు అందరూ మేము అవుట్ అయిపోయామని దూరంగా కూర్చునేవాళ్ళు వాళ్ళు యాసుడ చెప్తాడండి ముందే మా పని అయిపోయింది అవుట్ అయిపోయాం మేము వాళ్ళంతా వాళ్ళ గీత దాటి అవతలకి వెళ్ళిపోయి అవుట్ అయిపోయాం ఎందుకని వెళ్ళాడా వాళ్ళను పట్టుకున్నాడా ఇక వాడికి గాలాడే పని లేదు సామాన్యమైన బలం కాదు ఆ క్షణం నుంచే దుర్యోధనుకు ఒక విధమైనటువంటి ఆలోచన కలిగి అసలే కోతి దానికి తోడు నిప్పు తొక్కింది ముళ్ళు గుచ్చుకుంది కళ్ళు దాగింది కొబ్బరి చిప్ప దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఆ కోతి పరిస్థితి ఏమిటి దుర్యోధనుడు సహజంగానే దుర్మార్గమైన అంశతో పుట్టినవాడు అటువంటి వాడు ఈ స్థితులన్నీ కూడా ఆలోచించి నా తండ్రికి రాజ్యాధికారం లేదు గనుక రాజ్యం నాకు రాదు ఆ విషయం ముందేవాడికి తెలిసి ఇప్పుడు భీమసేనుడు అండగా ఉండగా ఒకవేళ ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించిన దాన్ని మళ్ళీ మనం స్వీకరించాలి ఏ యుద్ధమో చేసి స్వీకరించగలం అని అనుకునే పరిస్థితుల్లో అది జరిగే పని కాదు భీమసేనుడు ఉండగా జరగదు ఎలాగైనా సరే భీమసేను మనం సంహరించాలి అనుకున్నారు ఒక రోజున వాళ్ళు వింత ఆట ఆడుకున్నారటండి ఏమిటా ఆట అంటే ఆడుకునేటువంటి ఉద్యానవనం దగ్గరే ఆ సముద్రపు ఒడ్డునై ఏర్పాటు చేశారు వాళ్ళు ఆ ఒడ్డున ఒక భవనం ఆ భవనం ఎట్లా నిర్మాణం జరిగింది సగము సముద్రంలో ఉంటుంది సగము ఒడ్డుకు ఉంటుంది ఆ భవనం ఆ భవనంలో వీళ్ళందరూ కూర్చుని భోజనం చేయాలి ఆ భోజనం చేసిన తర్వాత ఆడుకోవాలి ఇది నియమం భోజనం కూడా ఎట్లా చేయాలి ఒకరికి ఎదురుగా ఒకళ్ళు కూర్చోవాలి ఒకరి నోట్లో ఒకళ్ళు పెట్టుకోవాలి ఇది నియమం భీమసేను అన్నం పెట్టవలసిన వాడు దుర్యోధనుడు భీమసేను పెట్టవలసినటువంటి ఆ అన్నంలో కాలకూట విషాన్ని కలిపారు భీమసేనుడు అసలు తినడమే ఎక్కువ దానికి తోడు కాలకూట విషయాన్ని కలిపి పెట్టేటప్పటికి ఆ జఠరాత్రి దాన్ని భరించినా మత్తు కలిగించింది పడుకున్నాడు సరే వాడే లేచి వస్తాడులే అని మిగిలిన నలుగురు ఇంటికి వెళ్ళిపోయారు ఎంతసేపటికి వాడు రాలేదు రాత్రి సమయానికి దుర్యోధనుడు వచ్చి ఆ భవనంలో పడుకుని ఉన్నటువంటి ఆ భీమసేను తాళ్లతో కట్టి సగం భవనం ఎక్కడ ఉందని చెప్పాము సముద్ర మధ్యంలో ఉన్నది ఆ సముద్ర మధ్యంలో ఉన్న భవనం వైపుకు తీసుకువెళ్ళి వాడిని కాస్త సముద్రంలోకి వెసరివేశారు ఆ వెసరివేయబడిన వాడు బయలుదేరాడు ఎక్కడికి చేరుతాడు నాగలోకానికి వెడతాడు ఎప్పటికి చేరుతాడు అంటే సాయంకాలం ఆరు గంటలకు చేరుతాడు ఆరా ఐదున్నర్రా సాయంకాలం ఐదున్నరకు చేరుతాడు అని మనం చేస్తూ స్వచ్ఛ ఎందుకంటే అక్కడ కంసాలు కనపడుతున్నాయి ఇంకా మనం ఇక్కడే కూర్చుంటే బాగుండదు